ప్రార్థన పరిశుద్ధులకు దేవ ఏస మీకు వదనాలైనా సర్వోన్నతుడ సమస్త సృష్టికి మూలాకారకుడా మా ప్రభు మీకే వదనాలైనా సైన్యములకు అధిపతి దేవా మీకే స్తులు స్తోత్రాలు తండ్రి ప్రభు మమ్మల్ని సురక్షితంగా కాపాడి సజీల కులంలో పెట్టినారు దాన్ని బట్టి మీకెంతో వదనాలు మిమ్మల్ని స్థుతించి గనపరిచే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినారు దాన్ని బట్టి మీకెంతో వదనాలు వేసాయ ప్రభావా కొంతకాలం నుంచినైనా మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నాము మీరే మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రవ్వా మీ యొక్క వాక్యులని సత్యని గ్రహించలాదని మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించినారు దాన్ని బట్టి మీకెంతో బంధనాలు ప్రవ్వా మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఈ యొక్క సాయంత్రం సమయంలో మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాం ప్రవ్వా ఆ యొక్క మీకా గ్రంథంలోని వాక్యాలను కొంతకాలం నుంచి ధ్యానిస్తున్నాం ప్రవ్వా అది మమ్మల్ని వెంటాడుతుంది ప్రవ్వా మమ్మల్ని హెచ్చరిస్తుందినైనా మా కొడుకు ఒక పని అప్పగించబడింది ప్రవ్వా దాన్ని నెరవేర్చమని మమ్మల్ని ఓ ప్రవ్వా అది జ్ఞాపకం చేస్తుందినైనా కాబట్టి మేము దాన్ని జాగ్రత్తగా పరిశీలించి నేర్చుకుని ఓ ప్రవ్వ మేము ఆ యొక్క పనిలో మేము నిమగ్నమైనలాగా సేపడండి మా యొక్క పరుగు పందే మేము ముగించుకోవాలి ప్రవ్వ యుగ సమాప్తి చివరి అంచులో ఉన్నాం ప్రవ్వా ఏ క్షణంలో ఈ యుగము ఈ కాలము సమీపించి ముగిస్తుందో మాకు తెలియదానికి సంబంధించిన సూచనలన్నీ నెరవేరుతున్నట్లు మాకు చూపిస్తున్నారు ప్రభా లోకంలోని ఆర్థిక వ్యవస్థ తారుమారైపోయింది ప్రవ్వ పతనం అయిపోతుంది ప్రవ్వ ఈ సంవత్సరపు చివరి భాగంలో మేము ఓ ప్రవ్వాటిని చూడబోతున్నామని మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు తండ్రి కాబట్టి ప్రవ్వా దేని విషయంలో మేము చింతించొద్దు ప్రవ్వా దేని విషయంలో మేము భయపడొద్దని మీరు మమ్మల్ని హెచ్చరించినారు ప్రభావ మేము నిదానంగానే వెళ్తామన్నారు ప్రవ్వా మరి విశేషంగా ఈ శ్రమల కాలంలో మీరు మమ్మల్ని కాచి కాపాడతానని మళ్ళీ వాగ్దానం చేస్తున్నారు ఆయొక్క వాగ్దానం తగినట్లు మేము కూడా జీవించాలా మీరు పరిశుద్ధులు ప్రవ్వా మేము కూడా పరిశుద్ధంగా జీవించాలి తండ్రి ప్రవ్వా అపవిత్రత మాలో రానియకుండా మమ్మల్ని జాగ్రత్తగా కాపాడమని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే యుగ సమాప్తిలో ప్రవ్వా ఆయన యజబెలు ఆత్మ ప్రవ్వా భయంకరంగా విస్తరించి పనిచేస్తున్న తండ్రి సేవా జీవితంలో ఉన్న దేవుని బిడల మీద తండ్రి అది విజృంభించి పనిచేస్తున్న తండ్రి ఓ ప్రవ్వా ఆయొక్క సేవకులు ప్రవ అపవిత్రలో పడిపోతున్నారనైనా మేము ఆ రీతికి ఉండకుండా పరిశుద్ధంగా జీవించలాగా సహాయపడండి సైతాన్ని ఎదిరించాలా ప్రవ్వా పాపాన్ని ఎదిరించాలా ప్రవ్వా పరలోకానికి దేవునికి విరోధంగా ఏరీతిగానే నీ పాపం చేయగలనని యోసేపు అన్నాడు ఆ రోజు ప్రవ్వాటి మేము అదే అటువంటి ఆత్మ కలిగి జీవించలాగా సహాయపడండి ప్రవ్వ పాపం ని ఆశించుకుని పరిశుద్ధతని ప్రేమించలాగనే సహపడండి ప్రవ్వా కేవలం మీ యొక్క వాక్యంలోనే పరిశుద్ధత ఉందినైనా ఈ లోకంలో ఎక్కడ లేదు ప్రవ్వా మీ యొక్క వాక్యమే మమ్మల్ని ఓ ప్రవ్వా శుద్ధీకరిస్తుంది తండ్రి కాబట్టి మీ వాక్యం పట్ల ఆసక్తి ప్రేమను పుట్టించమని ప్రార్థిస్తున్నాం అమితంగా తన మీ యొక్క వాక్యులని సత్యాన్ని గ్రహించలాగా ఆసక్తిని పుట్టించండి తండ్రి ఈ యొక్క సాయంత్రం మేము వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క ఆత్మీయ నడిపింపు దండి వాక్యాన్ని గ్రహించి దాని ప్రకారంగా జీవించలాగా సేపడండి అనుభవపూర్వకంగా దాన్ని మేము ప్రకటించాలా అటువంటి సాక్షులుగా మమ్మల్ని అందరినీ మీరు మహిం పొందమని యేసు క్రీస్తు నామం ప్రార్థించున్నాం తండ్రి ఈ రోజు మార్చి పదవ తారీఖు రెండు వేల పదిహేనవ సంవత్సరం బెబిలోనియన్ గ్రిగోరియన్ ఈజిప్షియన్ బెబిలోనియన్ క్యాలెండర్స్ ప్రకారంగా కాబట్టి మీకా గ్రంథపు చివరి భాగానికి వస్తున్నాము అనుకుంటేనే ఇరవై ఒకటి భాగాలైపోయింది అంటే ట్వంటీ వన్ అవర్స్ అయిపోయింది ఆశ్చర్యం కదా కానీ అది మనకి రిలీజ్ దొరుకుతలేదు దేవుని వాక్యం మనల్ని విడిచిపెడతలేదు ఎందుకంటే ఆయన ఏదో చెప్పాలని తపన పడుతున్నాడు మనం కూడా దానికి స్పందిస్తున్నామా పరిగెత్తిపోతున్నామా ఆలస్యం చేస్తున్నాము వాడు కూడా దుష్టుడు వాడికి సమయం కొద్దిగానే ఉంది అనేసి వాడు కూడా విజృంభించి పనిచేస్తున్నాడు మనల్ని ఎంతగానో ఆటంకపరుస్తున్నాడు కానీ ప్రభుత్వ ప్రభు వాక్యానికి ఆటంకం ఏమనుందా నీటికి ఆటంకం ఏమనుందా ఎవరన్నారు ఎథియోపియడైన నపుంసకుడు ఫిలుప్తో మాట్లాడుతున్నాడు నీటికి నీటికి ఏమైనా ఆటంకం ఉందా నేను ఇప్పుడే బాప్తిజం ముందు కాబట్టి మన జీవితంలో ఆ రీతిగా సరే జీవనోపాధి చాలా ముఖ్యమైంది కుటుంబాలను పోషించుకోవాలి ఇవన్నీ చాలా ముఖ్యమైనది కాబట్టి వాడు ప్రతి దశలో మనల్ని కొట్టడానికి చూస్తుంటాడు కానీ మన చుట్టూ దహించగ్ని కంచగ పెట్టిన దేవుడు మనం ఎంతకాలము ఆయన వాక్యంలో జీవిస్తామో అంతకాలము ఆయన రెక్కల కింద జీవించగలం వాక్యాన్ని వాక్యాన్ని తృణీకరిస్తే ఆయన రెక్కల కిందకి వెళ్ళి వెళ్లిపోయినట్లే యుగ సమాప్తిలో గొప్ప నుంచి వెళ్లిపోయింది అదే విషయాలు మనం మీక గ్రంథం నుంచి కొన్ని వారి నెలల నుంచి మనం ధ్యానిస్తున్నాం కదా పోయి అట్టుపోయిన వారము మనము మీక గ్రంథము ఆరవ అధ్యాయున్ని ముగించే సమయానికి మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ఏంటంటే ఇస్రాయల్ చేసిన ఇస్రాయల్ ప్రజలు ఎంత భయంకరమైన పాపంలో జీవించు మనం అక్కడ జ్ఞాపకం చేసినాం దేవుడే తన ప్రవక్త ద్వారా వాటిని మనకి బయలుపరచండు ఏలైనగా అని పదహారవ వచనంలో మీ కా గ్రంథము ఆరవాధ్యాయము పదహారో వచనంలో ఏనైనాగా మీరు ఓముని నియమించిన కటలను అనుసరించుచు ఆహాబు ఇంటి చేసిన క్రియలన్నిటినీ అనుసరించుచు వారి యోచనలను బట్టి నడుచుకొనిచున్నారు గనుక నా జనులకు రావాల్సిన అవమానమును మీరు పొందగా మిమ్మును భీతి పుట్టించు జనులుగాను పటడ వాసులను అపహాస్యాస్పదంగాను చేయబోచున్నాను సరే ఒక దినం ఇస్ పల్లెని చూసి మనుషులందరూ భయపడేటట్లు వాళ్ళని క్రూరులుగా తయారు చేస్తున్నాడు దేవుడు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి ఎప్పుడైతే మనము నీతిని అనుసరించి క్రిందకు అడిగిపోతామో మనల్ని క్రూరులుగా తయారు దేవుడు అంటే విడిచిపెట్టేస్తాడు దుష్టాత్మక ఉదాహరణకి చూడండి లూసిఫర్ దూత ఒకప్పుడు ఎంతో మంచి దూత కదా ఒకప్పుడు చాలా మంచి దూత సృష్టి ఆరంభం మనం మొదలుకొని చూస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో దివారతంలో దేవుని సృతిస్తూ ఇతర దూతలని దేవుని ఆలదలో నడిపించిన దూత ఎంతో వైభవంతో ఎంతో గంభీరంతో దేవుని వెలుగుని ధరించుకున్న దూత ఎంతో జ్ఞానం కలిగిన దూత దూతలన్నింటిలోకి వెళ్ళా అంతగా జ్ఞానం దేవుని అనుగ్రహించిన ఆ దూత కానీ చివరికి ఏం జరిగింది ఆ దూత పడదురవైబడింది కిందికి ఎందుకు పడదురవైబడింది పడదురైబడినప్పుడు ఏరీతిగా తేరైంది ఘట సర్పంలాగా తేరైంది ఒక దూత వికృతంగా తయారు కావడం అనేది మనం అక్కడ చూస్తాం మొట్టమొదటి సృష్టి ఆరంభంలో దాని తర్వాత వాణ్ణి వాణి అనుచరులు కూడా ఆ రీతిగా తయారైన అని మనం చూస్తాం కాబట్టి వాళ్ళు ఏ రీతిగా ఉంటారు సరే మీకు అరీతిగా చెప్తే కొంత కఠినంగా ఉంటుంది గొర్రె చర్మము ధరించుకున్నా తోడల ఉంటారు అని ప్రభు జ్ఞాపకం చేసింది కాబట్టి చెప్పడానికి కష్టమే వినడం కూడా కష్టమే నీతిని అనుసరించిన వాళ్ళు నీతి నుంచి దిగజారిపోయి అవినీతికి పాల్పడితే వారు వికృతంగా తెరేతారు క్రూరంగా తెరేతారు ఈరోజు ఇస్రాల్ ప్రజలని అంటే శారీరకంగా ఇస్రాల్ పిల్లలు చూస్తే చాలా క్రూరంగా ఉంటారు నేను మీకు ఎప్పుడు కూడా సాధారణంగా నేను చెప్పలే ప్రతి మతంలో ఒక మత గ్రంథము ఉంటుంది క్రైస్తవులకి ఎట్లా బైబిలో ముస్లింస్ ఎట్లా ఖురాను బౌద్ధ మతస్థుంటుంది పుస్తకం అది నాకు జ్ఞాపకంకి వస్తలేదు దాని పేరు ఉంది జ్ఞాపకం కలేదు జైన మతస్థులకు జీనవాణి అని జీన్ వాణి అని ఒక పుస్తకం ఉంటుంది అట్లనే ఇస్సల్ పేలకు కూడా ఒక పరిశుద్ధ పుస్తకం ఉంది అది మీరు అనుకోవచ్చు బైబిల్ వాళ్ళు కూడా బైబిల్ని పాటిస్తారు కంటే వాళ్ళు ఎప్పుడు కూడా బైబిల్ని పాటించలే బహులోనికి చెరగా కొనిపోబడిన కాలం నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా వాళ్ళు బైబిల్ని పాటించాలి ఇది మీకు తెలియదు వాళ్ళ పరిశుద్ధ గ్రంథం పేరు తాల్మోడ్ ఇసల్ పేల ధ్యానించండి మోషే రచించిన ధర్మశాస్త్రం వాళ్ళు ధ్యానించారు పాత నిబంధక గ్రంథంలోని కీర్తల గ్రంథము సామెతల గ్రంథము ఇవి ఏవి వాళ్ళకు ఉండవు వాళ్ళకు ఉండే గ్రంథం పేరు తాల్మూడు తాల్మూడు ఎవరు చదవరు ఎందుకంటే అది చాలా జాగ్రత్తగా దాన్ని కట్టి అన్నట్టు ఇస్సాల్ పల్లెలు తప్ప ఎవరు చదవరు ఇంగ్లీష్లో తర్జుమాలు చేయబడ్డాయి కానీ ఎవరికి కూడా క్రైస్తలకు క్రైస్తవులకు తెలియదు ఇస్ఐల్ పల్లెలు ఈ రోజు కూడా చదివేది బైబుల్ కాదు అని వాళ్ళకు తెలియదు వాళ్ళకి చెప్పిన అది ఆశ్చర్యకరంగా ఉంటుంది వాళ్ళు చదివే తాల్మోడ్ రెండు రకాల వర్షన్స్ ఉంటాయి తాల్మోడ్ ఇప్పుడు బైబుల్స్ మనకి రకరకాల కింగ్ జేమ్స్ వర్షన్ అని ఇంగ్లీష్ లోన్ నాట్ వన్ ఇలెవెన్ అనుకుంటా కింగ్ జేమ్స్ వర్షన్ ఫస్ట్ ప్రింట్ అయింది ఇంగ్లీష్ లైక్ చేయబడింది గ్రీకు భాష నుంచి లేక అందులో హిస్టరీ సిక్స్టీన్ ఎలవెన్ అనుకుంటే వర్షన్ సిక్స్టీన్ ఎలెవెన్ దానికి ముందు బిషప్స్ బైబుల్ అని జెనీవా బైబిల్ అని వాటికంటే ముందు అయితే ఆ బైబుల్ అన్ని పాస్టర్స్ కి అనుగుణంగా తయారు చేసుకున్న తర్జుమా అనేసి దాన్ని తిరస్కరించి అందరికీ సహజంగా అర్థమయ్యేటట్లు ఎటువంటి స్వార్థంతో కూడిని తర్జుమాన్ లేకుండా నిస్వార్థంగా ఉండే తర్జుమాని చేసింది ఫస్ట్ బైబుల్ కింగ్ జేమ్స్ బైబుల్ ఆ ఇంగ్లాండ్ కింగ్ ఉండేనా ఆయన దాన్ని తర్జుమా చేపించిండు తర్జుమా చేయించుండు ఆ రోజు నుంచి మనం దాన్ని పాటిస్తాం అందుకే ఇంగ్లీష్ బైబిల్స్ సాధారణంగా కింగ్ జేమ్స్ వర్షన్ మనం చదువుతాం దాని తర్వాత వచ్చినాయి చాలా అని న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ అని దాని తర్వాత ఆంప్లిఫైడ్ బైబిల్ అని ఇంకా రకరకాల న్యూ ఇంగ్లీష్ వర్షన్ అని అట్లా రకరకాల వర్షన్స్ వచ్చినాయి వాటి అన్నిట్లలో చూస్తే కొన్నిట్లలో ఏసు రక్తమనే అనే పదం ఉండదు ఆయన ఏకైక దేవుని ఏకైక కుమారుడు అనే పదాలు ఉండవు ఇట్లాంటి అన్ని తీసేసారు బైబుల్స్ అలా కాబట్టి సరే వాటి గురించి మనం ఇప్పుడు ధ్యానిస్తలేం కాని మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇస్రాల్ పిల్లలు ఈరోజు కూడా తాల్ముడ్ అనే వాళ్ళ పరుశుధ గ్రంథం అది వాళ్ళ గ్రంథం అది వాళ్ళ మత గ్రంథం ఇస్రేల్ మత గ్రంథం దాన్ని పాటిస్తారు వాళ్ళు దాన్ని అందులో ఏమి కూడా ఇవేమి ఉండవు ఈ పుస్త ఈ పాత నిబంధన పుస్తకాలు ఉండవు క్రొత్త నిబంధన పుస్తకాలు అసలే ఉండవు అందులో అందులో ఉండేది ఏందో నేను మీకు చెప్తే మీరు బట్టలు చెంపుకుంటారు అంతగా ద్వేషం వస్తుంది వాళ్ళ మీద మీకు సరే అట్లా చెప్పడం కూడా మంచిది కానీ అంటే బట్టలు చెప్పుకుంటారు అంటే మీకు వాళ్ళ మీద విపరీతమైన కోపం వస్తుంది ఎందుకంటే తాల్మూడులో నేను చదివిన కాబట్టి చెప్తున్నావు అన్ని విషయాలు సరే నువ్వెందుకు చదివినావంటే సరే వాళ్ళు వాళ్ళు పరిశుద్ధ జనంగా మనిషి అనుకుంటారు వాళ్ళు ఏ రీతిగా పరిశుద్ధ జనాంగం అనేది బైబుల్ చెప్తుంది దేవుడు ఒకటే జనాంగా నేర్పరచుకుంటు మొదటి నుంచి ఎవరైతే ఆయనని అనుసరిస్తారో నిండు మనసుతో పూర్ణ హృదయంతో పూర్ణ వివేకంతో దేవుని ఆరాధిస్తారో వాళ్ళనే ఆయన పరిశుద్ధ జనాంగంగా మార్చుకున్నాడు పేతృరాశ్ర పత్రికలు దాన్ని జ్ఞాపకం చేసేడు పౌలు ఎన్నిసార్లు జ్ఞాపకం చేసేడు మనల్ని దేవుడు దాస్యం నుంచి దత్తపుత్రులుగా స్వీకరించి తన సొంత కుమారులుగా తయారు చేసుకున్నాడు మనల్ని ప్రథమ ఫలంగా తయారు చేసుకున్నాడు అని వాదనలు ఉన్నాయి మనల్ని కాబట్టి కానీ వాళ్ళు చదివేది మటుకు తాల్మూడు అనే పుస్తకము ఆ పుస్తకంలో చాలా చెత్తగా ఉంటది ఎంత భయంకరంగా ఉంటుంది అంటే రెండు విషయాలు నేను చూపిస్తా చెప్తాను దాని తర్వాత మనం ఈ యొక్క వాక్యానికి వెళ్ళిపోతాం ఎందుకు దేవుడు మన ప్రభు ఎందుకు వాళ్ళని ఎన్నిసార్లు హెచ్చరించింది మీరు ప్రతని మంది చేస్తే మీరు మీ పారంపార్య ఆచరాలను పాటిస్తున్నారు అని ఎన్నిసార్లు మన ప్రభు జ్ఞాపకం చేస్తారు అంటే ఏంటంటే మీరు ధర్మశాస్త్రాన్ని పాటిస్తలేరు మీరు మనుషుల ఆచారాలు పాటిస్తున్నారు ఏందా మనుషుల ఆచారాలు తాల్ముడు అనే ఆచారం ఆ పుస్తకంలో పిచ్చి పిచ్చి ఉంటే ఎంత భయంకరమైన ఆచారాలు అంటే ఇసాపల్లిని దేవుడు పరిశుద్ధంగా ఎన్నుకున్నాడు వాళ్ళు ఎటువంటి తప్పులు చేసినా దేవుడు వాళ్ళని క్షమిస్తాడు వాళ్ళు అనుల పట్ల ఎంతగా క్రూరంగా ప్రవర్తించినా తప్పు లేదు ఇట్లాంటి పదాలు ఉంటాయి వాళ్ళ పుస్తకాలలో దాని తర్వాత మీరు అనులను చంపినా దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు ఎందుకంటే అన్యులు జంతువులతో సమానం అని వాళ్ళ పుస్తకంలో ఉంటుంది వాళ్ళ పరిశుద్ధ పుస్తకంలో ఉంటది వాళ్ళ పరిశుద్ధ పుస్తకంలో అన్యులందరూ అపవిత్రమైన జంతువులతో సమానం స్త్రీల గురించి ఇంకా భయంకరంగా ఉంటది ఆ పుస్తకాలలో దాని తర్వాత మన ప్రభు గురించి చెత్తగా ఉంటుంది అలా ఎంత చెత్తగా రాస్తారంటే మన ప్రభు గురించి అంత చెత్తగా ఉంటుంది ఆ పుస్తకంలో ఒక వ్యభిచారంతో కన్యా మరియా గురించి మరీ భయంకరంగా విచ్చలడి రాస్తారు ఆ పుస్తకంలో ఎందుకంటే ఏ చర్చలల్లో ఎక్కడ కూడా ఎవరు కూడా వాటి గురించి ప్రకటించారు ఎవరు కూడా వాటి గురించి చెప్పారు ఎందుకంటే వాళ్ళ ఆ పుస్తకము ఇప్పుడు సాధారణంగా ఖురాన్ కూడా ఎవరు చదవరు ఎందుకు చదవారు అది అరబిక్ భాషలో ఉంది కాబట్టి మీరు చదవరు దాన్ని తర్జుమాలు చేసి తర్జుమాలు చేసిన పుస్తకాలు చదివితే మీకు తెలుస్తుంది కురాన్లో ఏముందో సరే వాటి గురించి మనం ఇప్పుడు దాన్ని ఏదో తిరస్కరించేటట్టు మాట్లాడతలేం గాని వాళ్ళ పుస్తకంలో ఏముందో కొన్ని విషయాలు చెప్తే మీకు అర్థమవుతుంది ఎందుకు మన ప్రభు వారి గురించి అంతగా వేదన పడిండు వాళ్ళు ఎందుకు అంత క్రూరంగా తయారైండం క్రైస్తవుల్ని ఒక్కరిని కూడా విడిచిపెట్టదు అందరిని చంపాలా అని పుస్తకంలో తాల్మూడ్లో సరే ఏ రీతిగా చంపాలా అనేటుంది ఎందుకు చంపాలా అని కూడా ఉంది ఎందుకంటే క్రైస్తవులందరూ విగ్రహాల దిక్కులు ఎందుకంటే వాళ్ళు యేసు అనే వ్యక్తిని పూజిస్తారు కాబట్టి వాళ్ళందరు విగ్రహాల దిక్కులే కాబట్టి వాళ్ళందరినీ ఒక్కరిని కూడా విడిచిపెట్టదు వాళ్ళందరినీ చంపాలని ఉంది వాళ్ళ పుస్తకంలో ఇప్పుడు కాబట్టి మీరు ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు ఆ పుస్తకాలు వాళ్ళు వాళ్ళ సబ్బాతు దినంన వాళ్ళ యాజకులు రబ్బా రబ్ రబ్బాయిస్ అంటారు కదా వాళ్ళని వాళ్ళు దాన్ని ధ్యానిస్తే వాళ్ళ ప్రజలకు అందరికీ చెప్తూ వాళ్ళ వాళ్ళ హృదయం ఏ రీతి మీరు బాగా అర్థం చేసుకోండి అనిల పట్లనే కాని క్రైస్తుల పట్లనే కానీ వాళ్ళ హృదయంలో మార్పు ఉంటుందా ఎట్టి పరిస్థితిలో ఉండదు వాళ్ళ హృదయంలో మార్పు కాబట్టి వాళ్ళు సంపూర్ణంగా యాంటీ క్రైస్ట్ లాగా తేరం రు ఈ రోజుకి అంటే అంత్యక్రీస్తు లాగా వాళ్ళు తేరారు అంత్యక్రీస్తు అంటే యాంటీ క్రైస్ట్ అంటే అర్థం ఏంటంటే ప్రభుకి విరోధులు ప్రభుకి విరోధంగా వాళ్ళు తేరండ్రు ఇప్పుడు కాదు వాళ్ళు మొదటి నుంచి అరీదిగా తయారై యుగ సమాప్తి కష్టపడికి సంపూర్ణంగా ప్రభుకి విరోధిగా తయారైండ్రు అవి నేను మీకు ఇప్పుడు అంత దీర్ఘంగా నేను చూపించాను కానీ ప్రాణానికి ఎప్పుడన్నా మనం వస్తే సరే ఈ ప్రాంతంలో మనం ఉంటే ఆడవరకు వస్తాం లేకపోతే రేడియోలోనే మీరు వింటారు ఇవన్నీ లేకుంటే వాటి కొరకు స్పెషల్ రికార్డింగ్స్ చేసి మనం వినాల్సి వస్తుంది నాకైతే ఒకటి నా హృదయంలో ఎక్కడో ఒక ఒకటి ఘోషిస్తుంది ఏంటంటే మనం ఎక్కువ కాలం ఉండలేకపోవచ్చు ఈ ప్రాంతంలో సరే ఈ బిల్డింగ్ ఉన్నా ఉ లేకున్నా అనేది కాదు నేను చెప్పేది కానీ నాకు ఎందుకో తోచుతుంది మనం అందరం ఒక ప్రాంతంలో ఉండకపోవచ్చు కొత్త కాలానికి మనం అందరం ఎక్కడన్నా విస్తరించిపోతుందేమో అంటే అది దేవుని విధానమే ఉంటది ఎందుకంటే దేవుని సేవకులు అందరు విస్తరించినాకనే వాక్యం విస్తరించబడింది అన్న విషయం మనం చూస్తాం ఎప్పుడైతే అపస్ల కార్యము ఏడో వాధ్యాయం ముగించిందో అంటే స్టెఫెన్ చనిపోవడం ఏడోవాధ్యాయంలో చూస్తాం స్టెఫెన్ చనిపోయినాక దేవుని వాళ్ళ శిష్యులు అందరూ విస్తరించిపోయారు ఎక్కడెక్కడో స్కాటర్డ్ అయిపోయారు అంటే తప్పించుకొని ఆ వెళ్ళిపోయినాక అట్లా దేవుని వాక్యం విస్తరించింది సువార్త ప్రపంచానికంతా సరే స్టెఫెన్ మరణం ఒక నీతి మంతుని మరణము ప్రపంచానికి అంత రక్షణ సందేశాన్ని విస్తరింపజేసిందని మనం చెప్పుకుంటాం అంతేగాని అది అది అదొక విధానం దేవుని విధానం అది మనం అందరం ఒకటే జగల కూర్చోవాలా అన్నది కానే కాదన్న విషయం మనం అర్థం చేసుకోలేదు ఎందుకంటే నాలో ఏ ఆత్మ ఉందో మీలో అదే ఆత్మ ఉందని నేను విశ్వసిస్తున్నాను ఎందుకంటే ఎన్నిసార్లు నేను గమనిస్తాడు ప్రభా నాకు అది నేను నమ్ముకున్న విధానంగా అనేకులు నమ్ముకున్నారా నిన్ను నేను అర్థం చేసుకుంటున్న ప్రకారంగా నీ యొక్క ప్రవచనాన్ని నీ హృదయాన్ని అనేకల రీతిగా అర్థం చేసుకుంటున్నా లేదా ఎందుకంటే ప్రార్థన విధానంగా తెలిసిపోతూ ఉంటది మీ ప్రార్థన విధానము మీ ప్రవర్తన విధానాలలో తెలిసిపోతూ ఉంటుంది సరే నేనే మిమ్మల్ని హెచ్చరించేవాని కాదు కానీ ఒకరినొకరు హెచ్చరించుకోవాలని వాక్యం ఉంది కానీ ఈ రోజులలో ఎవరన్నా ఒకరిని హెచ్చరిస్తే నువ్వు ఎవరు నాకు చెప్పేది అన్న దశకి ఎదిగిపోతుంది క్రైస్తవ జీవితం కాబట్టి మనం ఆడితాము ప్రేమతోనే ఒకరినొకరు హెచ్చరించుకోవాలన్న విషయం జ్ఞాపకానికి వస్తుంది కాబట్టి బబులోన్ లో వాళ్ళు నెబుకద్ నిజర్ కాలంలో బబులోనికి తరలిపోయినాక వాళ్ళు ధర్మశాస్త్రాన్ని మర్చిపోయినాక పెద్దలు వాళ్ళ కొరకు రాసారు పుస్తకాలు దాన్నే తాల్మూడ్ అంటారు అట్లనే వాళ్ళు బబులోన్ నుంచి చిర నుంచి నెహమయ్య కాలానికి తిరిగి వచ్చినాక మన ప్రభు కాలానికి వచ్చినప్పటికీ ఎరుసలేమ్ లో దాన్ని మళ్ళా కొంత తర్జుమా చేశారు అంటే తాల్మూడ్ రెండు వర్షన్స్ ఉన్నాయి ఈరోజు కానీ చాలా మంది బబులోని తాల్మూడిని నమ్ముతారు వాళ్ళ దేశంలో ఈరోజు కూడా సరే అలా చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎప్పటికైనా ఒకటే ఆత్మ దేవుని సరే మీకు తెలిసిన విషయం ఇదే శారీరకమైన వాళ్ళు ఆత్మీయంగా ఉన్న వాళ్ళని ద్వేషిస్తారన్న విషయం మీకు తెలుసు మొదటి నుంచి కాబట్టి ఏషావు ఆత్మ గురించి మనం ధ్యానిస్తా ఉంటాం ఏషావు ఆత్మ కైన ఆత్మ ఇవన్నీ శారీరకమైన ఆత్మలు అవి ఆత్మీయంగా జీవించే నీతిమంతులను నిరపరాధులను పట్టుకోలేసి వాళ్ళకి ఎప్పుడు తపన ఉంటది ఎందుకంటే వాళ్ళు భరించలేరు దుష్టిని ఆత్మ ఆ రీతిగా ఉంటుంది వాడు ఎట్లా పోలేడు పోయేవాడిని పోనియొద్దు అనేది వాడి హుడు వాడి హృదయవాంఛ నేను ఎట్లా పరలోకానికి పోలేను కాబట్టి నేను ఎట్లా తిరిగి పైకి ఎక్కలేను పరు సమానంగా నేను సింహాసనం వేసుకుంటా ఆశపడుతుండు కాని వాడు వాడు సింహాసనం వేసుకోలేడు అంత పైకి ఎక్కలేడు కూడా అదే విధంగా వెళ్లే వాడిని వెలనేయకుండా అడ్డగించాలి ఆ రీతిగా వాడి ద్వేషాన్ని వాడు తీర్చుకుంటున్నాడు అన్నట్టు వాడి విధానం అది అందుకే దివరాత్రులు వాడు మన మీద మన ప్రభు ఎదుట నేరాలు మోపుతున్నాడు మనం అవకాశం ఇవ్వద్దు ఈ అర్థం చేసుకోండి యుగ సమాప్తి చాలా ఎందుకంటే మన నిషిద్ధ అతి పరిశుద్ధంగా తయారు కావాలంటే అది విధానాలు ఇవన్నీ వాడికి అవకాశం ఇవ్వద్దు ప్రతి జీవన విధానంలో నీలో అపవిత్రత పరిశుధ అపరిశుద్ధత ఇటువంటి రానియకుండా నువ్వు జా వాడు ప్రయత్న వాణి ప్రయత్నాలు వాళ్ళు ఉంటాడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి నీ బాధ్యత అందుకే ఈరోజు మనం ఆ వాక్య రంగంలో ధ్యానిస్తే మీకే గ్రంథానికి అదే చూస్తాం సరే ముఖ్యంగా చూడండి హోం విధానాలను వాళ్ళు పాటించు ఓంరీ విధానాలు లేక ఇంగ్లీష్ లో ద స్టాచ్యూడ్స్ ఆఫ్ హోంబ్రీ అంటే స్టాచ్యూడ్స్ అంటే లా విధానం అంటే న్యాయ విధానం లేక వాడి జీవించిన విధానం వాడి ఆజ్ఞలు అది ఆ రీతికి చెప్తే బాగుంటుంది ఓమ్రి విధానాలంటే వాడి ఆజ్ఞలు వాడి విధానము ఓమ్రి జీవించిన విధానం సరే ఓమ్రి జీవించిన విధానం గురించి మనం ఎక్కడ చూడడం బైబుల్లో ఓమ్రి ఏం చేసినట్టే తన కాలంలో మొత్తం ఇస్రాయల్ ప్రాంతం అంతటా తన విగ్రహాన్ని నిలుపుకున్నాడు ఎక్కడ చూసినా ఓమ్రి విగ్రహాలు ఉండేవి ఆ దేశంలో అట్లా నిలుపుకున్నాడు మనం చూసినాం వైఎస్ఆర్ చనిపోకముందు లేక చనిపోయినాక ప్రతి సిటీలో ప్రతి గల్లీలో ఆయన విగ్రహాలు పెట్టుకున్నారు ఆయన స్టాచ్యూస్ పెట్టుకున్నారు అది ఓమ్రి విధానం అంటాం దాన్ని అదొక విధానం అంటే గొప్ప వ్యక్తి గొప్ప వ్యక్తిని ఎవరు మర్చిపోకుండా అట్లా పెడతారంట బొమ్మలు తరతరాలు ఎవరు కూడా మర్చిపోకుండా వాళ్ళ విగ్రహాలు వాళ్ళ బొమ్మలు అట్లా పెట్టుకుంటారు కాబట్టి ఓంబ్రి కూడా అట్లా తన విగ్రహాలను తన బొమ్మలను చెక్కించుకొని శిల్పాలను చెక్కించుకొని దేశం ఆయన పెట్టుకున్నాడు అక్కడ నుంచి ఆరంభమైతుంది ఓంబ్రి విధానం అంటే విగ్రహారాధన విధానము అనే అనే విషయం కాబట్టి విగ్రహారాధన ఏరీతి అంటే మన ప్రభుకి వ్యతిరేకంగా లేక మన ప్రభుకి సమముగా దేన్ని పెట్టుకున్నా అది విగ్రహమే లేక మన ప్రభుని మన ప్రభు కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహమే ఆత్మీయ దృష్టితో అర్థం చేసుకోవాలి నిజంగా బొమ్మలు పెట్టుకునే లేదు సరే మనం బొమ్మలు కూడా పెట్టుకుంటాము ఫొటోస్ పెట్టుకుంటాము సరే మ్యారేజ్ ఫోటో అని ఆనివర్సరీ ఫోటో అని ఇంకా రకరకాల ఫొటోలు బేబీ పుడితే బేబీ ఫోటో మంచి పెద్దగా చేసి మ్యాగ్నిఫై చేసి పెట్టుకుంటాం పిల్లల ఫొటోస్ బాబు పాప ఇద్దరు కలిసి మొత్తం ఫ్యామిలీ ఫొటోస్ ఇవన్నీ పెట్టుకుంటాం సరే ఇవి చూడడానికి వినడానికి బాగుంటాయి కానీ ఓమరి విధానము అన్నప్పుడు కొన్నిసార్లు నిన్ను హెచ్చరించాల దేవుని ఒక ఆత్మ అది కరెక్టా కాదా అట్లా ఫొటోస్ పెట్టుకోవడం పెట్టుకోవడానికి వీల్లేదు ఎందుకంటే మీకు తెలుసు ఫోటోస్ పెట్టుకోవడం అంటే నేను దానికి విలువ ఇస్తున్నావు అది ఆ గోడ మీద ఉన్నదంటే దాన్ని చూసినప్పుడల్లా నువ్వు దానికి విలువని ఇస్తున్నావు కాబట్టి ప్రభు కంటే ఎక్కువ విలువ అనేసి నువ్వు ప్రభువు ఫోటో కూడా పెట్టుకోవు ఎందుకంటే ఆయన సజీవుడు సజీవుని ఫోటో ఎవరు పెట్టుకోడు సచిపోయినలో ఫోటోలు పెట్టుకుంటారు ఆ రైతు చెప్తే ఇంకా కఠినంగా ఉంటారు ఫోటోస్ ఎవరి పెడతారు చనిపోయిన వాడిని ఫోటో జ్ఞాపకార్థంగా పెడతారు కానీ బ్రతికున్న వాని ఫోటో పెడుతున్నావు అంటే ఓమ్రి విధానం అది అంటే నువ్వు ఆత్మీయ దశలో సచిపోయిన అనే విషయం కూడా దేవుని నీకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఓరి విధానాన్ని వాళ్ళు పాటించారు అంటే ఓంరి తర్వాత స్టార్ట్ అయింది ఆ ప్రాక్టీస్ ఓమ్రి ఎట్లయితే తన విగ్రహాలు పెట్టించుకున్నాడో దేశమంతటా అంటే ఆహాబు తండ్రి వాడు ఆ రీతిగా తకిన వాళ్ళందరూ అట్ల విగ్రహాలు పెట్టుకున్నారు ప్రతి గదిలో ఒక గొప్ప వ్యక్తి తన విగ్రహం పెట్టుకుంటుండ్రు ఈ రోజు జరుగుతుంది రోజు సరే మీరు ఇదిగా చెప్తే కొంత కష్టపడతారు నువ్వు ఒక సేవకుని నీ ఫోటో పెద్ద పోస్టర్ పెట్టుకుంటే నువ్వు ఓమ్రి విధానం పాటించినట్లే నువ్వు బిల్స్ మీద కరపత్రంల మీద పుస్తకాల మీద పాటల పుస్తకాల మీద రకరకాల స్థలాల మీద నీ ఫొటోస్ పెట్టుకుంటే నువ్వు ఓంబ్రి ఆత్మని పొందినవు మేము అందుకే ఎక్కడన్నా సేవకు వెళ్తే మా పేర్లు రాసుకోము మా ఫోటోలు అసలు పెట్టాం వాళ్ళు బలవంతం చేస్తారు ఎవరిని మేము పరిచయం చేయాలంటే ఏదో పేరు చెప్తాం మేము మా ఎగ్జాక్ట్ పేర్లు చెప్పాం ఇంత పెద్ద పేరుని నాకు సగం ముక్కలు కట్ చేసి పెడతాం పేరు ఎందుకంటే నా పేరుని బట్టి వాడు గుర్తించద్దు ప్రభుని కదా మన పేరు మన మీద అరణ్యంలో ఒక శబ్దం అంతే కదా ఈ లోకంలో ఒక శబ్దం మన పని మనం ముగించుకుంటున్నాము దాని తర్వాత మన మన వెనక ఇక్కడ వస్తాడు ఇంకోటి వాడి పని ముగించుకోవాలి అంతే విధానం ఆ రీతిగా పోతేనే వాళ్ళ దేవుని యొక్క దేవుని యొక్క ఆత్మ ఆ రీతిగా ముందుకు వెళ్తానే ఉండాలా మనం నడిపిస్తూనే ఉండాలా మన పని ముగించుకోవాలా మనం ఆయన సన్నిధిలో నివసించాలా దేవరాత్రంలో అటువంటి జీవితం కొరకు మనం సిద్ధపడాలి అంతేగాని నా ఫోటో కావాలా శాశ్వతంగా ఈ దేవుడు కట్టిండి అంటే ఫలాని వ్యక్తి కట్టిండి వాడేషన్ స్టోన్ మీద వాడి పేరు వాడి ఊరు ఇవన్నీ అవసరం లేదు అది ఓమరి విధానాలు అంటే ప్రభుకి రావాల్సిన మహిమని నువ్వు రాణిస్తలేవు అది ఓమరి విధానం ప్రభు ఒక్కడే స్థుతికి కరణభూతుడు ఈ విషయం మనం ఎప్పటిక జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి మీ సేవ జీవితంలో కూడా మీకు ఎటువంటి శోధనలు వస్తూ ఉంటాయి ఫోటోలు పెట్టుకోవడానికి ఎవరన్నా మీ ఫోటో ఇవ్వండి బ్రదర్ మీ ఇది ఇవ్వండి అది ఇవ్వండి అనే గుర్తింపులు మీకు అవి అవసరం లేదు మీరు ఏమనంటే ప్రస్తుతానికి నేను ఫోటో లేదు ఉంటే ఇస్తా బట్ మీరు మట్టుకు ముందుకు వెళ్ళిపోండి అని చెప్పాలంతే ఎందుకంటే మనుషులు చూడవలసింది మనల్ని కాదు మన దేవుని మందిరానికి మనం ద్వారపాలకులుగా ఉండాలనేసి దావి దూ బహరాజు అనుకున్నట్లు మనం కూడా అనుకోవాలి మన జీవితం ఎప్పటికైనా కాని ద్వారపాలకుని జీవితమే అంతేగాని సింహాసనమేకే జీవితం కాదు ఎందుకంటే ఆయన తిరిగి వచ్చినప్పుడు ఎంతో పాటు మనం సింహాసనం మీద కూర్చుంటాం అని ఉంది వాక్యం కానీ మనకి ఈ లోకంలో సింహాసనాలు అవసరం లేదు మనం అరణ్యంలో ఒక శబ్దం ఒక పెద్ద కేక్ అంతే ఆ విధంగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఓంబురి విధానాలు అంటే నీ ఫొటోస్ నీ స్టాచ్యూస్ నీ మహిమ అంటే సెల్ఫ్ లవ్ అంటారు ఇంగ్లీష్లో సెల్ఫ్ లవ్ అంటే స్వకీయంగా ప్రేమించుకోవడం నిన్ను నువ్వు ఎక్కువగా ప్రేమించుకోవడం అంటే నువ్వు చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ సైకాలజీకి సంబంధించిన పదాలు ఇవి సెల్ఫ్ సెల్ఫ్ ఎస్టీము పాజిటివ్ సైకాలజీ అంటారు వీటిని అన్నిటి ఇంగ్లీష్లో అవన్నీ మన ప్రభుకి విరోధం ఎందుకంటే ప్రతి దాంట్లో ఆయన మహిమ పరచబడలా ప్రతి దాంట్లో ఆయనకే మహిమ రావాలా అనే ఆశ ఆసక్తి మనలో ఉపొంగుతూనే ఉండాలి ప్రతి దశలో కాబట్టి మీరు చేసిన పని ఏంది ఓమ్రి కట్టడలను పాటిస్తున్నారు అంటే ఓమ్రి విధానాలని మీరు పాటిస్తున్నారు దాని ఏం చేసి ఆహాబు తన ఇంటి ఆహాబు ఇంటి చేసిన క్రియలను అన్నిటినీ ఆహాబు ఇంటి చేసిన క్రియలను అన్నిటినీ ఒకటి వారి యోచనలు బట్టి నడుచుకుని రెండవ పాయింట్ వారు చేసిన క్రియలని మీరు చేస్తున్నారు వారి ఆలోచన వెంబడిస్తున్నారు రెండు విషయాలలో మీరు తప్పిపోయినారు అంటే మూడు విషయాలు ఇప్పుడు మొదటిది ఏంది ఓంబ్రి విధానాలు అంటే సెల్ఫ్ డబ్బా నీ లేక గొప్పతనం నీ స్వార్థము నీ మహిమ దేవునికి రావాల్సిన మహిమను దొంగిలించడం దానికి సంబంధించింది రెండవది ఆహాబూ మరియు తన ఇంటి వారు చేసిన క్రియలు అన్నింటినీ సరే నేను ఇప్పుడు అవన్నీ తీర్ఘంగా మీకు చూపించాను గానీ ఆహాబూ తన ఇద్దరు కుమారులు తన కుమార్తె సరే ఇద్దరు కుమారులు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె అటుపై వారాన్ని నేను వాళ్ళ గురించి క్లుప్తంగా చెప్పినా గానీ దీర్ఘంగా చెప్పలేదు సరే ఇప్పుడు టైం లేదు మనకి మనం ఎందుకంటే ఏడవ అధ్యాయునికి వెళ్ళాలి కాబట్టి తన కుమార్తె ద్వారా ఉత్తర దిక్కుల నుంచి దక్షిణ దిక్కునకు బయలు ఆరాధన విస్తరించింది కాబట్టి తన ఆహాబు ఇంటి వారు చేసిన క్రియలు ఏంది అంటే బైలు బయలుదేవతల మందిరాలు నిర్మించారు వాళ్ళు బయలుదేవతకి ఆరాధనలు ఆరంభించారు యహోవ దేవుని మందిరము యహోవ దేవుని ఆరాధన అంత మొత్తం స్టాప్ వాళ్ళు చేసిన పని అది అది కాగా రెండవ దశలో వాళ్ళు చేసింది ఏంది నిరపరాధుల రక్తాన్ని ముఖ్యంగా మీకు తెలిసిన విషయం అది నాబోతుకు సంబంధించిన విషయం నాబోతు నీతిమంతుడు అటు అటు పని వరకు మనం చూసినా కదా నాబోత్ కు సంబంధించిన నాబోత్ అంటే ఫైవ్ జీరో ఇలెవెన్ అంటే ఫలభరితం ఫలం గలవాడు అని అర్థం నాబోత్ ఫలం గలవాడు ఎందుకు తెగివేయబడ్డాడు ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలా సరే నాబోతు విరవీగిన విషయం కూడా మనం చూస్తాం సరే నీతి మంతుడు కష్టపడి తాతల ఆస్తి వచ్చింది అది పోగొట్టుకోవద్దన్న ఆసక్తి చాలా ఉంది కానీ ఆహాబుతో మాట్లాడిన విధానము ఆహాబుకి కోపం పుట్టించింది అన్న విషయం మనం ధ్యానించాం సరే అట్లా మనం ధ్యానించాం ఎక్కడ కూడా ఎప్పుడన్నా ధ్యానించాడు ఏంటంటే అనవసరంగా నీతి మంతుడు అయిన నాబోతుని చంపించిడు ఆహాబు అని అంటాం గానీ సరే నువ్వు అనొచ్చు ఆహాబుకి ల్యాండ్ ఇచ్చేసి నాబోతు బతికేటాడు కదా ఆ ఎందుకు ఇవ్వాలా ఇదంతా విరవీగే జీవిత విధానం సరే మనం ఎట్లా తప్పించుకోవాలా దృష్టి నుంచి అన్న ఆలోచనలు మనకు అవసరం ఎట్లా ఎట్లా ఫ్రెండ్లీగా తప్పించుకోవాలి నేను నేను చెప్తున్నా హైదరాబాద్ ఏం జరుగుతుందంటే నీకు ఒక ప్రైమ్ ప్లేస్లో ల్యాండ్ ఉందనుకో పొలిటీషియన్స్ నీ దగ్గరకు వచ్చి ఈ ల్యాండ్ మాకు అవసరం పైసలు కావాలన్నా జీవితం కావాలన్నా తీర్మానించుకో ఇట్లనే మాట్లాడతారు ఇది జరిగిన విషయాలు నేను చెప్తున్నా తెలిసిన వాళ్ళలో జరిగింది అయితే నువ్వు స్మార్ట్గా ఉండాలా నాకు పైసలు నాకు పలాని స్థలంలో దీనికి గల విలువ కంటే రెండు రేట్ల విలువ ల్యాండ్ ఎక్కువ కావాలా అని మాట్లాడుకుంటారు అంటే నువ్వు అట్లా మాట్లాడుకోకపోతే ఒక కేసు జరిగింది నాకు సొంత తెలిసిన నా దగ్గర పనిచేసిన ఆమె భర్తను పోగొట్టుకుంది వాడు పొడిచిపోయింది వాడు స్పాట్స్ చచ్చిపోయింది అప్పుడు విపరీతమైన విలువలు పెరిగినాయి జూబ్లీ హిల్స్ ఆ వాళ్ళకి ల్యాండ్ ఉండే అక్కడ ఉత్తచీతో హైదరాబాద్కి వచ్చి కోటీశ్వర్లు కానీ అనవసరంగా ప్రాణం పోగొట్టుకున్నాడు ఎందుకంటే ఆ పొలిటీషియన్స్ తోని వాళ్ళతో మనము జాగ్రత్తగా ఉండాలి అంటే వాళ్ళ అధికారులు కదా ఈ లోకంలో వాళ్ళ అధికారులు ఈ లోకంలో సరే బైబిల్లో ఉంది ప్రతి అధికారానికి లోబడాలని ఆ ఏ అధికారము అక్కడ ఉంది తిమోతి రాష్ట్ర పత్రికలో ప్రతి అధికారం అంటే ఈ లోకాతీతమైన అధికారం కాదది అది చర్చ్ అధికారం లేక దైవికమైన అధికారం దేవుని సేవ దేవుని సేవకులుగా ఉన్న వారి అధికారానికి లోబడాలనుంది వాక్యం ఈ వాక్యాన్ని సరిగా చెప్పరు వాళ్ళు పాస్టర్స్ కాబట్టి వానికి లోబడాలా వీనికి లోబడాలా అనేసి చెప్పి నేను అనవసరంగా బలహీనంగా చేసి నీవన్నీ బాగుండట్టు చేస్తారు వాళ్ళు కాబట్టి పాస్టర్స్ చేసే విధానం అది వాళ్ళు ఇసల్పాల పట్ల మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలా వాళ్ళు పరిశుద్ధ జనాంగం దేవుడు వాళ్ళని వాళ్ళని మనం ప్రేమించాలా ఎరుసులెం గురించి ప్రార్థించమని వాక్యం లేదా అని మిమ్మల్ని మోసగిస్తారు ఏరుశల్యం గురించి ప్రార్థించమనుంది వాక్యం కానీ ఏ ఏరుశల్యం గురించి ప్రార్థించమన్నాడు పరమ ఏరుశల్యం గురించి రాయమనాడా లేక క్రిందున్న ఏరుశం గురించి గలతుల రాష్ట్ర పథకాలు చెప్తాడు పౌలు జ్ఞాపకం చేస్తాడు పైన ఏరుశల్యం గురించి ప్రార్థించమనడా కిందు గురించి ప్రార్థించమనాడా పరమ ఏరుశల్యం పైనుంది అంటే క్రైస్తుల గురించి ప్రార్థించమనుంది ఎందుకంటే నిజమైన ఏరుశలేము మనము మన గురించి ప్రార్థించమను కానీ శారీరకంగా ఉండి మన ప్రభుని సిలివేసిన వాళ్ళు మన దేవుని ప్రవతలందరినీ చంపించిన వాళ్ళు రాళ్లతో గుటించిన వాళ్ళు శిష్యులను చంపించిన వాళ్ళ గురించి ప్రార్థించమంటుందా వాళ్ళు వాళ్ళు ఎట్టి పరిస్థితులను రక్షణ పొందగలరు ప్రభు తప్ప ఎవరు వాళ్ళకు రక్షణ ఇవ్వలేరు కదా వాళ్ళు ప్రభుని త్రునీకరించినప్పుడు వాళ్ళు ఎట రక్షణ పొందగలరు నియర్ ఇంపాసిబుల్ అది వాళ్ళ జీవితంలో అది అసాధ్యం అది ఎందుకంటే వాళ్ళు ప్రభుని స్వీకరించారు కాబట్టి వాళ్ళకి రక్షణ ఎట్లు వస్తుంది అనేసి ఖచ్చితంగా ఇష్టప్రులు అనేకలు మన ప్రభుని తెలుసుకొని ఆయన స్వీకరించే జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ రోజు కూడా కానీ వాళ్ళంతా హింసలు వేదనలతోనే అక్కడ అనుభవిస్తున్నారు వాళ్ళు సెకండ్ క్లాస్ సిటిజన్స్ లాగా వాళ్ళ సొంత దేశంలోనే వాళ్ళు జీవిస్తున్నారు ఎందుకంటే తాల్ముడ్ అటువంటి పవర్ఫుల్ వాళ్ళు ఏమంటారు అంటే మీరు ని ఒప్పుకోవాలా అది దేవుని పరుశుద్ధ గ్రంథం అది దేవుని నుంచి మాకు వచ్చింది అనేసి మీరు ఒప్పుకోవాలంటారు దాన్ని ఎట్లా ఒప్పుకుంటే ఒప్పుకుంటే నువ్వు ప్రభుకి విరోధమే క్రైస్తవులు రోజు దాన్ని ఒప్పుకుంటున్నారంటే నువ్వు ఖచ్చితంగా ప్రభుని తిరిగి చెల్లివేస్తున్నావు విషయం ఎందుకంటే నీ ప్రభుని తృణీకరించిన నీ ప్రభు గురించి వ్యతిరేకంగా రాయబడ్డ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ఎట్లా స్వీకరిస్తావు ఎట్లా ఒప్పుకుంటావు వాడి వెనకాల ఖచ్చితంగా దుష్టాత్మ ఉందన్న విషయాన్ని ఎందుకు నువ్వు గ్రహించలేకున్నావు అంటే నీకు పరిశుధాత్మ అభిషేకం లేదన్నట్టే కదా ఉన్న పని చేస్తలేదన్నట్టే కదా ఎంతకాలం పరిశుధాత్మ నీలో ఉండగడో అది ఆర్పేసుకుంటున్నావు నువ్వే ఎందుకు ఆర్పేసుకుంటున్నావు పరిశుధాత్మకు చోటు అంటే అర్థం ఏంటంటే ఆయన సత్యం బయల్పరచబడ్డప్పుడు దానికి నువ్వు స్వీకరించాలా దాన్ని స్పందించాలా దాన్ని స్వీకరించి దాని ప్రకారంగా లేకపోతే ఆయన ఆరిపోతుంది ఆయన వెళ్ళిపోతాడు నీ నుంచి కాబట్టి తర్వాత జరిగిన విషయాలు ఆహాబు ఇంటి వారు చేసిన అనుసరించచ్చు వారి యోచనను బట్టి నడుచుకుని అంటే అన్యాయంగా ల్యాండ్స్ గుంజుకుంటున్నారు నిరపరాధులను మీరు చంపుతున్నారు మీరు నరహంతకులు అయిపోయినారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రోజు నీ సహోదరిని నువ్వు ద్వేషిస్తే నువ్వు నరహంతకు కాదా కాదా ఎక్కడ చెప్పండి ద్వేషం ప్రతి చర్చిలో ద్వేషం ఉంది చూపించగలను ప్రతి చర్చిలో నేను ఆల్మోస్ట్ పుట్టి పెరిగిన సంఘం పెద్ద సంఘం హెబ్రోన్ సంఘం గురించి మీకు తెలుసు కానీ ఈ రోజు అంతా కొట్లాటలే ఎక్కడ చూసినా కొట్లాటలే కొట్లాడుకోవాలా కొంతమంది పెద్దలు బయటికి రావాలా ఇంకొక చర్చి పెట్టుకోవాలా వాళ్ళు కొట్లాడుకోవాలా వాళ్ళ నుంచి ఇంకొకరు బయటకు రావాలా ఎందుకు వచ్చింది కొట్లాట ద్వేషం నుంచే కదా అంటే నాకు రావాల్సిన మహిమ నువ్వు కదా కాబట్టి అట్లా ద్వేషంతో వాళ్ళు విడిపోయి చర్చిలు కట్టుకుంటున్నారు ఎట్లా ఉంటాడు ప్రభు అక్కడ నువ్వు ఎంత పెద్ద హెబ్రోన్ అని పేరు పెట్టుకున్నంత మాత్ర బ్యాప్టిస్ట్ అని పేరు పెట్టుకున్నంత మాత్రమన్నా సీఎస్ఐ ఎస్పీజీ అటు రకరకాల పేర్లు పెట్టుకుంటే ప్రభు ఉంటాడు అక్కడ ఈ రోజు ఫార్టీ థౌసండ్ క్రైస్తవ సంఘంలో నేను చిన్నప్పుడు విన్నా ట్వంటీ త్రీ థౌజండ్ అని ఈ రోజు ఫార్టీ థౌసండ్ ఉన్నాయి ఫార్టీ అంటే షార్ట్ టైంలో అన్నిగా విభజింపబడ్డాయి అంటే ద్వేషం ఇంకెంత విస్తరిస్తుందో చూసుకోండి క్రైస్తవ సంఘంలో ఈరోజు కాబట్టి నరహంతులుగా ఏరితే తయారైనరు పాత విధానం నువ్వు నరహత్య చేయకూడదు అన్నాడు మోసే కానీ నేను మీకు చెప్తున్నాను తన పొరుగు తన సహోదరుని ద్వేషించినవాడు తన సహోదరుని హత్య చేసినవాడు సమానం అన్నాడు కాబట్టి ద్వేషము కోపమున్న వాళ్ళందరూ ఇతరులను ద్వేషించే వాళ్ళందరూ నరహంతకులు అని మన ప్రభు చెప్తున్నాడు ఆయన సంపూర్ణంగా వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేసిన వాడు నిర్వర్తించిన వాడు దాన్ని పర్ఫెక్ట్ చేసిన వాడు మోసే కాలం నుంచి మొదలుకొని ఆయన కాలంకి అది సంపూర్తి చేసిన వాడు కాబట్టి ఆయన ధర్మశాస్త్రానికి మనం ఆయన ధర్మశాస్త్రానికి మనం ప్రాధాన్యతస్తున్నాం ఆయన వాక్యాన్ని మనం పాటిస్తున్నాం అందుకే ఆయన చెప్పిన ప్రకారంగా ఆహాబు ఇంటివారి వారి యోచనలు అంటే వాళ్ళంతా నరాహంతోకులైనరు కాబట్టి ఈ రోజు ఆహాబు సంతతి ఎక్కడుంది ఆహాబు ఇంటి వారు చే యోచనలు ఎక్కడున్నాయి మన మధ్యలో అనిపిస్తున్నాయి నాకైతే ఆహాబు ఆహాబు గురించి ధ్యానించాలంటే మనము కొంతకాలం క్రిందట హుషే గ్రంథం ధ్యానించినాం కదా ఒకసారి హుషే గ్రంథం మొదటి అధ్యాయము నాలుగవ వర్షంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు యహోవా అతనితో ఇలాగ సెలవిచ్చాను ఎవరితోని హొషేయతోని ఇతనికి ఎజ్రాయేల్ పేరు పెట్టుము సరే నాబోతు ఎక్కడివాడు ఎజ్రాయేల్ వాడు కదా ఇక్కడ కూడా ఎజ్రాయేల్ గురించింది కాబట్టి హొషేయ హుషేయ హొషేయ పుట్టిన కుమారుడు కదా ఇతను ఎజ్రాయలు ఇతనికి ఎజ్రాయేల్ పేరు పెట్టుము ఎందుకు చూడండి ఎజ్రాయేల్ లో యహు కలిగజేసిన రక్త దోషం ను బట్టి ఇక కొంతకాలం నాకు నేను వారిని శిక్షిస్తును యహుని శిక్షిస్తా అంటాడు యహు ఇంటి వారిని ఆహాబు సద్ధతిని అంతా నిర్మూలించమని దేవుడే ఆజ్ఞాయించాడు యహూ గదా కదా మళ్ళీ ఎందుకు ఇక్కడ శిక్షిస్తా అంటున్నాడు ఎప్పుడున్న ధ్యానించ సరే ఎందుకో నేను కొంత వాక్యం అతిథికి వెళ్ళిపోతుంది ఎక్కడ చూస్తాం చూడండి ఒకసారి వాక్యం రెండవ రాజుల గ్రంథం పదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన రెండవ రాజుల గ్రంథము పదవ అధ్యాయము చూడండి ఇరవై ఎనిమిది అవచ్చు కదా సరే దేవునికి ఇష్టానుసారంగా జీవించండి యహు అని విషయం చేస్తాం దాని తర్వాత ముందు చూడండి అయితే కదా కాబట్టి యహు ఏం చేసిండు దేవునికి ఇష్టడుగా జీవించండు కానీ చివరికి ఏమైంది ఇదే క్రైస్తవ జీవితంలో ఉన్న మొదట్లో మనం అంతా పరిశుద్ధంగా ఉంటాము దేవుని అభిషేకం ఉంటది పరిశుద్ధాత్మ ఉంటుంది ఆయన నడిపింపు ఉంటుంది ఆయన స్వరం వినిపిస్తుంది ఆయన దర్శనాలుగా అనిపిస్తాయి అన్ని బాగుంటాయి కానీ చివరికి కష్టపడికి ఏం జరుగుతుంది యహు దేవుని కొరకు ఎంతో రోషం కలిగిన అనే వాక్యం మనం చూస్తాం ఎంతో రోషం కలిగిన వాడు దేవుని కొరకు తీవ్రత కలిగిన వాడు దాని తర్వాత ఆహాబు సంతతి వారిని ఆహాబు భార్య అయిన యజబెల్ని ఏరీతిగా అతను సంహరించిన మనం చూస్తాం కానీ దేవుని అన్నాడు దాన్ని బట్టి నేను సంతోషించాలంటాడు ఆయన దీనికి దానికి మనల్ని కొలుస్తూ ఉంటాడు మటపు గుండు సంబంధించిన ప్రతి దశలో ఆయన మనల్ని కొలుస్తూనే ఉంటాడు మనల్ని వేయి ఉంటాడు మన కొలత కరెక్ట్గా ఉందా లేదా అనే విషయం యహూ చేసిన పని ఇక్కడ ఉంది కదా ఆయన ఏం చేసిండు ఒక దిక్కు బలిదేవత విగ్రహాలు అన్నింటినీ కానీ చివరికి వచ్చినప్పటికీ బంగారు దుడలని బంగారు దుడలను అనుసరించట మనలేదు ముప్పై వర్షం చూడండి నీవు నా హృదయ ఆలోచన అంతటి చెప్పున కుటుంబాలకు చేసి నా దృష్టికి న్యాయమైన దానిని జరిగించి బాగుగా నెరవేర్చువి గనుక నీ కుమారులు నాలుగవ తరము వరకు ఇస్రాయేల్ రాజ్యం సింహాసనం మీద ఆశను అయితే ఇస్రాయేల్ వారు పాపము చేటకు కారకుడైన ఎరబాము చేసిన పాపములను యహో ఏమాత్రమును విసర్జించని వాడై ఇస్రాయేల్ దేవుడైన యహోవా నియమించిన ధర్మశాస్త్రంను పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధ భక్తులు లేని వాడాయను నువ్వు ఒక గొప్ప కార్యం మెచ్చుకుంటాడు కానీ ఆయన చెప్పిన ప్రతి కార్యక్రమం కార్యాన్ని నువ్వు చేయకపోతే ఆయన మెచ్చుకోడు ఎందుకంటే ఎక్కడికక్కడికే నువ్వు అక్కడ ఆహాబు అదొక ప్రవచనం నెరవేరలా ఏలియా ప్రవచనం కదా అది ఎలిషా ప్రవచనం ఎలిషా ప్రవచనము నెరవేరలా కాబట్టి ఆ రీతిగా దేవుడు ఏర్పరచుకున్నాడు ఆ ప్రవచనము యహు ద్వారా నెరవేరలా నెరవేరింది కానీ యహు పూర్ణ హృదయంతో అనుసరించటకును శ్రద్ధ భక్తులు లేనివాడాయను క్రైస్తవ జీవితంలో కూడా ఇది మనకు కనిపిస్తుంటుంది మొదట్లో మనం అంత ఆసక్తి కలిగి ఎంతో పరిశుద్ధంగా ఎంతో భక్తిగా అసలు ఎట్లా చూస్తే అబ్బా ఎంత భక్తి పరుడు వీడు ఎంత భక్తి పర్రాలు అని అట్లాంటి సాక్షమిస్తూ ఉంటారు యహూ కూడా ఆ రోజుల తీవ్రత ఆయన మీద అభిషేకం ఉన్నప్పుడు తీవ్రత కలిగిన యుద్ధంలో పోయి ఏ రీతిగా వాళ్ళని సంహరించిన విషయం మనం చూస్తాం కానీ చివరికి ఆయన పూర్ణ హృదయంతో అనుసరించలేదు దేవుని వాక్యాన్ని అనుసరించలేదు ధర్మశాస్త్రం అక్కడ చూడండి దేవుడు అంటున్నాడు యహోతో ఏమని అంటున్నాడు దేవుడు అని యహో నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించటకు శ్రద్ధ భక్తులు భక్ శ్రద్ధ భక్తి లేనివాడను చూడండి దేవుని వాక్యం పట్ల నీకు శ్రద్ధ భక్తి ఉండాలా అన్న విషయం చెప్తున్నాడు దాని తర్వాత పూర్ణ హృదయంతో దాన్ని అనుసరించాలన్నాడు అంటే ప్రతి వాక్యాన్ని కరెక్ట్ అర్థం చేసుకోవాలా దాని ప్రకారంగా జీవించాలా మనం దాన్ని అనుసరించడం అంటే జీవించాలా ఈ రోజు హెచ్చరిస్తున్న ప్రకారంగా జీవించాల నువ్వు నువ్వు ఓమిరి విధానాలు పాటించొద్దు అని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి నువ్వు పాటించొద్దంతే నీకు ఏ రీతిగా దేవుడు అది చూపిస్తే ఆ రీతిగా పాటించద్ అంతే ఎవరైనా నీకు ప్రాధాన్యత ఇస్తున్నాడంటే నువ్వు అర్థం చేసుకోవాలా ఇది ఓమిరి విధానం నా మీదకి వస్తుంది ఓమిరి ఆత్మ దాన్ని నేను ద్వేషిస్తా దాన్ని నేను అసహించుకుంటా దాంతో నాకు ఏ పని లేదు అని నువ్వు తీర్మానించుకోవాలా మెల్లిగా జారుకోవడం నేర్చుకోవాలా ఎవరైనా నీకు మహిమ ఇస్తున్నాడంటే మెల్లిగా జారుకోవడం నేర్చుకోవాలి ఎందుకంటే ప్రభుకి తప్ప ఎవరికి మహిమ రావద్దు మరి విశేషంగా మన సేవ సరే ఈ లోకంలో అందరూ మహిమ పొందుతూ ఉంటారు అన్యులు పొందుతున్నారంటే నాకు అర్థం ఉంది సేవకులు పొందుతున్నారంటే అర్థం లేదు ఎందుకంటే వాడి వాక్యాన్ని తృణీకరించింది అందుకే వాళ్ళందరూ అంతకంతకు చెడిపోయింది కాబట్టి యహు పూర్ణ హృదయంతో సరే ఇంకోటి ఏంటంటే యహు చేసిన పని కేవలము అహాబు గురించే చెప్పిండేనా కానీ యహు ఇంకొక తప్పు చేసింది చూడండి ఎక్కడన్నా తొమ్మిదవ అధ్యాయము రెండవ రజుల గ్రంథం తొమ్మిదో అధ్యాయం అది కాదు స్టార్ తొమ్మిదవ అధ్యాయంలో అది దానికి హెచ్చరికలాగా ఉన్నట్టు మనం చూస్తాం ఎనిమిదవ అష్టంలో చూడండి తొమ్మిదవ అధ్యాయము దానికి ముందు చూడండి సార్ అది ఆజ్ఞ ఎవరిని అర్థం చేయాలా ఆహాబు యజలు మరియు ఆహాబు అతని సంతతి వారు అంతే అంతే అక్కడ ఇచ్చిన ఆజ్ఞ అదే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే యహు చేయాల్సిన పని ఆహాబు సంతతి అంటే తన కుటుంబం నే కానీ యహు అట జయలేదు ఎజ్రాయేల్ లో యహు ఇంటి రక్త దోషం బట్టి యహు చేసిన పని ఏంటంటే ఎవరిని పడితే వాడిని క్లీన్ చేసిండు అక్కడ ఆహాబు కుటుంబమే కాకుండా ఇంకా రకరకాల కుటుంబాలను కూడా క్లీన్ చేసేసి ఆయన చేసిన పని అది దేవుని ఆజ్ఞ యహుకి ఏంటంటే నీ మీదకి అభిషేకము అందుకే నేను అభిషేకిస్తున్నాను ఎందుకు అభిషేకిస్తున్నాను ఆహాబు యజబేలు ఆహాబు సంతతి వారినే నువ్వు హతము చేయాలని కాని యహు చేసిన పని ఏంటంటే ఆ సమయానికి వచ్చినప్పుడు ఆహాబు కుటుంబమే కాకుండా పలు రకాల కుటుంబీకులను అందరినీ హతం చేస్తారు అక్కడ ఆయన చేసిన తప్పు అది ఒకటే అంటే అనేక సార్లు మన జీవితంలో కూడా ఇది మనం గమనిస్తాం దేవుడు నీకు కరెక్ట్గా ఇచ్చిన ఆగ్ ఏంది నువ్వు పాటిస్తున్న ఆగ్య్యింది నీకు చెప్పబడ్డ వాక్యం ఏంది నువ్వు చేసిన పని ఏంది స్టెఫెన్ విషయంలో కూడా నేను ఎందుకు స్టెఫెన్ గురించి చెప్తూ చాలా మంది నేను తప్పుగా చెప్తున్నా నేను కూడా దేని అక్కడ మూలకు గుర్చినప్పుడు స్టెఫెన్ గురించి చేయడాలో స్టెఫెన్ మీద ఆత్మ అభిషేకం ఉంది అయితే వాళ్ళందరూ కొట్లాడుతున్నారు నేనెందుకు అన్నం వడ్డించాలా నేనే అన్నం ఎందుకు పెట్టాలా నాకు కూడా పరిశుద్ధాత్మ అభిషించింది నేను కూడా పోయి వాకింగ్ చెప్పాలి ఇట్లాంటి ఆసక్తి ఉన్నది చాలా మంది అక్కడ సేవకులలో అయితే వాళ్ళందరూ కొట్లాడుతుంటే ఈ పన్నెండు పెద్దలలో పెద్దలు వచ్చి ప్రార్థన చేసి వాళ్ళందరికీ ఒక పని అప్పగిస్తారు ఏం పని అంటే పరిశుద్ధ ఆత్మ అభిషేకం పొందుకున్న వాళ్ళందరికీ ఆ పని అప్పగిస్తాడు ఏది అన్నం వడ్డించే పని అందులో స్టెఫెన్ కూడా వస్తుంది ఆ పని ఆయన అన్నం వడ్డించే పని ఆయన ఇతరులతో పాటు అన్నం వడ్డించే పని అన్నం వడ్డించాల్సింది పోయి బయటికి పోయి వాక్యం చెప్తాడు ఆయన చేసిన తప్పది మీరు అనొచ్చు వాక్యం చెప్పడంలో తప్పేముంది బ్రదర్ మీరు ఓపికతో ఇంటికి పోయి చూడండి ఎందుకంటే దేవుని వాక్యాన్ని ధ్యానించడం జాగ్రత్తగా ధ్యానించాలి ఇటువంటి విషయాలు కాంటెక్స్ కూడా సిచ్యువేషన్ స్టెఫెన్ మీద ఆత్మ బాగా ఆయనకి ఒక పని అప్పగించబడిన తర్వాత అందరికి కొట్లాడుతుంటే ఎందుకు ఒడ్డించాలా నేను నేను ఆ పని చేస్తాను నేను పని చేస్తే ఇప్పుడు అందరికి ఇలాంటి సమస్యలు ఉంటాయి నేనేందుకు వైర్లు పెట్టాలా నేనేందుకు డెకరేషన్ చేయాలా నేనెందుకు ఊడవాలా నేనెందుకు పాసలు దమ్మాలా ఇలాంటి గడబడలు వస్తా ఉంటాయి చర్చిలలో నేను చాలా చూసిన చెప్పులు స్టేజ్ దగ్గర ఎందుకు ఉండాలా చాలా మంది కొట్లాడతారు నాకు బ్రదర్గా అనిపిస్తుంటే ఆ బైబిల్ స్టడీలోకి వస్తుంటే బైబిల్ స్టడీ నుంచి బైబిల్ స్టడీలో కూర్చొని వాకింగ్ వినడానికి వస్తుంటాడు సేవ చేసేసి వచ్చి సాయంత్రం బైబిల్ స్టడీకి కూర్చుంటాడు అయితే ఆయన జాగ్రత్తగా ఎవరికి కనిపించకుండా ఎక్కడో మూలకి గుంపులో కూర్చుంటాడు బైబుల్ స్టడీకి వచ్చి వాక్యం వినాలని ఆయన ఆశ వాక్యం వినాలని కానీ ఆయన నేను లేపి నువ్వు పోయి ఫలా ఇంట్లో ప్రార్థన చేయబో అనేసి పంపిస్తాడంట ఆయనకి ఎక్కడ నేను చిరుమంటే నేను వచ్చిందే బైబుల్ వాక్యం వినడానికి నన్ను మళ్ళా సేవకు పంపించడం ఏంది సరే ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలా నీకు ఏది అప్పగించబడిందో ఆ పని కరెక్ట్ గా చేయడం నేర్చుకోవాలా అంతకంటే ఎక్స్ట్రా చేస్తే నువ్వు డిజోబీడియంట్ అంటే అవిధేయత అనే విషయం ఇంత అవిధేయత కూడా ఆయన భరించలేడు మన ప్రభు కొంచెం డివియేషన్ కూడా భరించలేడు యహూ జరిగింది అదే యహూలో అవిధేయత ఏంది ఆయన చేయాల్సింది ఒకటే కేవలం ఆహాబ కుటుంబకులనే అంతే ఆయన అనేక సంహరించింది అక్కడ నేను చదివిన ఎంతో అతను సంహరిస్తాడు ఆడ లెక్క ఉంది అది అవిధేయత నీకు చెప్పబడిన వాక్యం ఏంది నువ్వు చేస్తున్న పని ఏంది కాబట్టి మనం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రవ్వా నేను ఆ రీతిగా అవిధేయతలో పడొద్దు నా మీద అభిషేకం ఉందనేసి గంభీరంగా వచ్చి పిచ్చి పిచ్చని లాగా అరిస్తే స్టేజ్ మీద అది అవిధేయత నీకు ఏ వాక్యం అప్పగించబడిందో అది రాసుకోవాలా నియమం అది అది విధానం దిస్ ఒబీడియన్స్ అంటే నియమం అది నువ్వు పాయింట్స్ రాసుకుని నువ్వు వాక్యం చేసుకుంటే దేవుడు దాని ప్రకారం నడిపిస్తుంటాడు నువ్వేదీ నా మీద అభిషేకం ఉంది సంపూర్ణంగా ఉంది ప్రభు ఆత్మాని దనదనం పిచ్చి వాక్యం చెప్తే దేవుడి గురించి తెలుసారే వీడు నా ప్రకారంగా పోతలేడు నా నడిపి వీడు విధేత చూపిస్తాడు వీడు ఇష్టం నడు పోతున్నాడు అంటే నువ్వు శరీరానుసారంగా పోతున్నావు విషయం కాబట్టి ఈ విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలి యహూ విషయంలో జరిగిన విషయం అదే స్టెఫెన్ విషయంలో కూడా జరిగిన విషయం అదే స్టెఫెన్ గురించి మనం తక్కువగా చెప్తలేం మనం దాన్ని ఆ రీతి కూడా అర్థం చేసుకోవద్దు స్టెఫెన్ లో చేసిన సరే దేవుని బిడ్డలు అందరిలో అవిదేయత మనం అందరం అవిదేయమే ఒకప్పుడు కానీ మనం కృప కొరకు కనిపెట్టుకున్నాము ప్రవ్వా నా అవిదేత నుంచి బయట తీసుకుంట్రా నేను ప్రతి దశలో నీ విధేయతకి సమర్పించుకొని జీవించాలన్న తలంపంతట్లో నీకే సమర్పించుకొని నేను జీవించాల ప్రవ్వా అంతట్లో విధేయత చూపించాల ప్రభు అని మనం ప్రార్థన చేస్తుంటాం అంటే ఆయన ఆత్మ ఘోషిస్తుంది ప్రవ్వా ఈ బిడ్డ తప్పిపోకుండా కాపాడు ప్రభావా అని ఆయన ప్రార్థన రీతిగా శిష్యుల గురించి తండ్రి నువ్వు నాకు అప్పగించే వాళ్ళన్నిటిలో వలివల పోగొట్టుకోలేదు అరీష్ మన ప్రాధాన్య జీవితం కూడా అంతే మనం కూడా అట్లనే పోగొట్టుకోకుండా మన జీవితాలన్నీ ఆయన కొరకు కాపాడుకొని జీవించాలన్న విషయం కాబట్టి యహూ చేసిన ఆ బలహీనత వలన ఏం జరిగింది యహూ మీదికి శాపం వచ్చింది వచ్చింది కానీ శాపం అక్కడ చూస్తున్నాం మన మీదికి శాపం వచ్చింది ఆయన ఇంకొక విషయం ఎప్పుడైతే నీలో ఇంత అవిధేత చోటు చేసుకుంటుందో సైతానికి అవకాశం అన్నట్టు నీ నీ జీవితంలోకి నీ హృదయానికి కూర్చోడానికి నువ్వు ఎంత పరిశుద్ధంగా కనిపించి ఎంత వాక్యం చెప్పు ఎంత అభిషేకం ఉన్నా గానీ దేవుని యొక్క ఆత్మ సైతాన్ ఆత్మకి అక్కడే విభేదం నువ్వు ఎప్పుడైతే కొంత డివేట్ అయిపోతావో అవిధేయత చూపిస్తావో వాడికి చోటు ఎందుకంటే వాడు అవిధేయతకి వాడు తండ్రి వాడు వాడికి అవకాశం ఇస్తావు నీలో అవిధేయత వాడు ఆటోమేటిక్గా నీ హృదయం మీదకి అధికారం పొందుకుంటాడు నీ శర్రం మీద అధికారం వచ్చేస్తావాడిని మన శరీరం మీద వాడికి అధికారం లేకుండా మనం ఆయనకి సమర్పించుకున్నప్పుడు మన శరీరం మీద మనకు హక్కు లేదు కాబట్టి అవిధేయత అనేది యహు జీవితాన్ని తన కుటుంబాన్ని నాలుగో తరంల వరకు ఏం జరిగింది నాశనం అయిపోయింది అనే జీవితం కదా కాబట్టి మనం అట్లా ఉండడానికి వెళ్ళదు ఒకప్పుడు నువ్వు బాగా వెలిగించబడి పడిపోతే నీ జీవితం ఎట్లా నిన్ను తిరిగి బాగు చేయడము లేదా వాక్యం క్రైస్తవ జీవితం అంతే యుగ సమాప్తిలో జరిగేది అదే సర్పంలో తేలి ఎందుకు వెలిగింపబడమంటే అసాధ్యం నువ్వడి నాకు చెప్పేది నాకంటే నీకు ఎక్కువ తెలుసా అనేది అది అవిధేయత ఆ ఆత్మ విపరీతంగా ఘోషిస్తుంది ఈరోజు క్రైస్తవ సంఘంలో సరే క్లుప్తంగా నేను ఏడవ ఆధ్యాయంలోని ఒకటే వర్షం నేను మీకు చూపించేసి ఈరోజు వాక్యాన్ని ముగించుకుంటా టైం ప్రకారంగా దాని ప్రకారంగా వచ్చేవారము నేను అనుకుంటా మీకు ఆ గం వచ్చే వారం అట్లా అనుకుంటేనే ఇరవై మూడు ఇది ఇరవై మూడవ వారమా వారం ట్వంటీ టూ వారం సరే యుగ సమాప్తికి వచ్చినప్పటికి ఇస్ అని ఎరితిగా జీవించు మనుషుల పారంపార ఆచార్యాలని పాటిస్తున్నారు అంటే తాల్మూడ్ అనే పుస్తకాన్ని రాసుకొని అందులో దగ్గర దగ్గర ఆరు వేల పేజీలుంటాయి ఆ పుస్తకంలో ఆరు వేల పేజీలుంటాయి నాకు అంత పిచ్చి పిచ్చిగా ఉంటుంది ఇంత చెత్తగా రాసుకుంటారా ఎవడన్నా అంత చెత్తగా రాసుకుంటారా అంత అన్యాయం ఉంటుంది ఎట్లుంటో తెలుసా నువ్వు యూదున్వి అన్ని దగ్గరికి వెళ్ళి అన్ని కొట్టి ఏమన్నా దోచుకోవచ్చు కానీ నీకు శిక్ష ఉండదు న్యాయస్థానానికి పోతే నీకు శిక్ష ఉండదు అన్ని ఉంది ఏదన్నా నువ్వు దోచుకోవచ్చు నీకు శిక్ష ఉండదు నీకు మాఫ్ అట్లుంటుంది ఎక్కడన్నా అట్లాంటివి ఉంటాయి అన్ని వాక్యాలని అట్లనే ఉంటాయి వాడిదేమన్నా నువ్వు దోచుకోవచ్చు వాడికి ఏమైనా నువ్వు హాని చేయొచ్చు కానీ దేవుడు నీకు క్షమిస్తాడు నాకు అందుకే అనిపించింది ప్రభు ఎందుకు అంతగా వేదనతో వాటిని తిరస్కరించండి వాళ్ళని ఆయన బోధ అంతా తాల్మూడికి వ్యతిరేకంగా ఉంటుంది నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించమనేది తాళ్కి అందుకే వాళ్ళు ఆయనను ఎట్లా నిర్మూలించాలనేసి ఎప్పుడు ప్లాన్స్ చేసుకునేవాళ్ళు కాబట్టి చివరికి ఏం జరిగింది మీకా గ్రంథం అంటే చివరి కాలంకి చివరి కాలంకి వచ్చేటప్పటికి సంపూర్ణంగా చెడిపోయినరు అన్న విషయమే ఆరో అధ్యాయము పదహారవ వర్షం మనకి జ్ఞాపకం చేస్తుంది మొత్తం దేశమంతా ఉత్తరము దక్షిణము ఉత్తర దిక్కున పది గోత్రాలు దక్షిణ దిక్కున రెండు గోత్రాలు మొత్తం చెడిపోయినాయి ఉత్తర దిక్కున యజబలు అంటే తండ్రి తల్లి ఆత్మ మీరు ఈ విషయం జాగ్రత్త అర్థం చేసుకోండి ఉత్తర దిక్కున తల్లి ఆత్మ మొత్తం అపవిత్ర నింపేసింది దక్షిణ దిక్కున కుమార్తె ఆత్మ అపవిత్ర నింపివేసింది ఎట్లా అర్థం చేసుకుంటాం యజబేలు పది గోత్రాలని బయలుదేవత తట నడిపిస్తే అతలియ తన కుమార్తె తక్కిన రెండు గోత్రాలు దక్షిణ దిక్కున ఉన్న రెండు గోత్రాలని అప్పటి వరకు వాళ్ళు ప్రభుని సేవిస్తున్నారు యహోవ దేవుని సేవిస్తున్న ఆ రెండు గోత్రాలు కూడా బయలుదేవతని ఆరా ఆరాధించడం స్టార్ట్ చేశారు అట్లా మొత్తం పన్నెండు గోత్రాలు పులిసిపోయినాయి యుగ సమాప్తి అలాగను అని చెప్తున్నాడు సరే చూడండి ఏడవ అధ్యాయము మొదటి వచ్చినం ఒకటి ఏడవ అధ్యాయంకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మొత్తం చెడిపోయింది ఎంత వెతికినా నాకు ఒక్కడు నీతి మంతుడు దొరకడు అన్న విషయం ప్రభు ఘోషిస్తుండే చూడండి ఏడవ వచనం ఇది ఈ రోజుకి నెరవేరుతుందా ఈ రోజు మన కాలంలో నెరవేరుతుందా మీరు ప్రవాసాలని ఆ రీతిగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే నీ కాలం కొరకు ఇవి బయలుపరచబడుతున్నాయి ఇంతకు ముందు ముద్రించింది దానియలు ముద్రించేసేయి నీకు కాదు ఇవి నీకు అర్థం అనవసరం లేదు ప్రభు నాకు ఏం అర్థం కావట్లేదు అర్థం కానవసర దానియలు ఇది నీ కాలంలో నెరవేరదు కాదు భవిష్యత్తులో రెండు వేల సంవత్సరాల తర్వాత నెరవేరేది కాబట్టి నీకు అవసరం లేదు ఇవి నువ్వు ముద్రించేసే సీల్ చేసేసాయి నేనే ముద్ర ఇప్పేవాడిని ఎవ్వడు విప్పడు మన ప్రభు తప్ప ఎవరు వీటిని ముద్రలు విప్పలేరు ఏ పాస్త వల్ల కాదు ఏ తీ మార్కాన్ని వలన ఈ ముద్రలు విప్పబడవు కేవలం మన ప్రభు గోరపిల్ల తప్ప ఎవరు వీటిని ఈ ముద్రలు విప్పలేరు ఆయన విప్పిండు కాబట్టి మనకి అర్థమవుతున్నాయి ఎందుకంటే మనం ఆయన బిడలం ఆయన ఆయన మనల్ని కొనుక్కున్నాడు సకల గోత్రం నుంచి మనల్ని కొనుక్కొని ఏర్పరచుకోండి ఇక్కడ మిమ్మల్ని ఎట్లా ఏర్పరచుకుండా మనల్ని ఎట్లా ఏర్పరచుకుంటూ అట్లా రకరకాల దేశాల నుంచి రకరకాల ప్రాంతాల నుంచి ప్రపంచం అంతా ఏర్పరచుకుండు చిన్న గుంపుని మనలాంటి గుంపుని వాళ్ళని ఏర్పరచుకొని వాళ్ళకి పని బయలుపరుస్తుండూ వాళ్ళకు ఒక స్పెషల్ సేవ అప్పగించబడింది మనకందరికీ ఒక స్పెషల్ సేవ అప్పగించబడింది మీకు ఈ సత్యం అర్థమైనాక మీరు ఇట్లా ఉత్తగా కూర్చొని ఆనందించేది కానే కాదు అది మండుతూ ఉంటుంది వేదన మండుతూ ఉంటుంది నాకైతే లాస్ట్ టూ వీక్స్ నుంచి భయంకరంగా ఉంది వేదన ఈ విషయాలు అవన్నీ పరిపక్వం చెందే దశకు వస్తుంటే చూస్తున్నాను ఈ ఇయర్ ఎండింగ్కి ఎంత భయంకరంగా ఉంటుంది చూడండి కొంత కొంతకాలమే సమాధానం కనిపిస్తుంది దాని తర్వాత అమాంతంగా వచ్చి పడుతుంది సమాధానం కొంచెం ఉంటుంది ఎకానమీ బాగుంది సెన్సెక్స్ థర్టీ థౌజండ్ ఈ రోజుకి మళ్ళా ట్వంటీ ఈ రోజు పడిపోయింది ఉద్యోగాలు ఫుల్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఫుల్ ఇన్వెస్ట్మెంట్స్ ఫుల్ దేశంలో ఉద్యోగాలు విపరీతంగా ఉంటాయి అంత ఇట్లా వినడానికి చాలా మంచిగా ఉంటుంది కానీ మనకు తెలుసు ఇవి దుర్దినములు అని మనకు ప్రభు ముందుగానే చెప్పింది ఇవి దుర్దినములు వాళ్ళంతా మాయోపాయాలు వాళ్ళంతా అబద్ధాలను మనకి న్యూస్ పేపర్ చూస్తే అబద్దాలు టీవీ చూస్తే అబద్దాలు అందుకే నేను టీవీ చూడాను మీరు అనుకోవచ్చు టీవీ ఎందుకు చూడవు బ్రదర్ అంటే నాకు ఇష్టం లేదు అంతే ఇష్టం లేదంటే ఎందుకు ఇష్టం లేదు అన్ని అబద్దాలే ఎన్ని ఏం చూసి ఏం లాభం అవన్నీ అబద్దాలే వాళ్ళు చెప్పేది అన్నీ దాని తర్వాత ఏమి చూసినా ఎక్కడ చూసినా హింస మరణకాండ అది వాడు చెప్పేది ఏంటి నాకు ప్రభు ఎప్పుడు చెప్పింది మనం జీవిస్తుంది ఆ ధూమ్రవర్ణ గల గుర్రానికి సంబంధించిన కాలం ఇది దాని దాని పేరు మృత్యువు కాబట్టి ప్రపంచం అంతటా అది విస్తరిస్తుంది లోకమంతటా మరణమే ఎక్కడ చూసినా మరణమే భయంకరమైన మరణం కాబట్టి వాళ్ళేవో చెప్పారు మనకు స్పెషల్గా అవసరం లేదు పొద్దున్నే న్యూస్ పేపర్ దీర్ఘంగా గంటలు చేసిన అవసరం లేదు నీకు అన్ని తెలుసు ఇవన్నీ ముందుగానే చెప్పింది ప్రభు ఇవన్నీ కానీ అంతము వెంటనే రాదు అన్నాడు ఇవి వేదనలకు ప్రారంభం అంతే కానీ అంతం వెంటనే రాదు అది ఎందుకు రాదు సరే చూడండి చివరి అవకాశం ప్రభు మనకిస్తున్నాడు అంటే మతస్క్రైస్తవ సంఘానికి ఇస్తున్నాడు ఏడవ అధ్యాయము మొదటి వచనంలో చూడండి వేసవి కలపు పండ్లను ఏరుకుని తరువాత ద్రాక్ష పండ్ల పరిగే ఏరుకుని తరువాత ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది అంటే ప్రభు ఇది జ్ఞాపకం చేస్తున్నాడు నా స్థితి అన్నప్పుడు ఆయన స్థితి గురించి చెప్తున్నాడు అంటే ఆయన స్థితి అంటే ఏంటంటే సరే వేసవికాలపు పండ్లు దాని తర్వాత వేసవికాలపు వేసవికాలపు పండ్లను ఏర్కొన్న తర్వాత ద్రాక్షరసపు ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకున్న తర్వాత ఎలాగుండేనో నా స్థితి అలాగే ఉండేది అంటే మన ప్రభుని ప్రభుకి ప్రతినిధిలాగా పాసరు ఆ సేవకుడున్నాడు ఎవరు మీకా మీక మన ప్రభుకి ప్రతినిధిలాగా ఉండి మాట్లాడుతున్నాడు కాబట్టి మీక కంటే శ్రేష్ఠుడు మన ప్రభు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి మీక అంటున్నాడు ఏమని అంటున్నాడు తిందామంటే నాకేం దొరకలేదు తిందామంటే ఒక ద్రాక్ష లేదు ఒక ఏం పండు లేదు అజునపు పండు లేదు ద్రాక్ష లేదు అని చెప్తున్నాడు అంటున్నాడ ఇక్కడ చూడండి నా స్థితి అలాగ ఉంది ఎలాగుండెను నా స్థితి అలాగే ఉన్నది ద్రాక్ష గెల ఒకటి లేకపోయాను నా ప్రాణం నాకు ఇష్టమైన ఒక క్రొత్త అంజురపు పండైనను లేకపోయాను మన ప్రభావలేదు ఇది అంజురపు చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు మత వార్తలో చూస్తాం మనం ఎక్కడ చూస్తాం చూడండి మత వార్త పదవ అధ్యాయ మత వార్త ఇరవై అధ్యాయం అనుకుంటా ఇరవై ఒకటేనా ఎక్కడుంది పద్దెనిమిదిలుందా ఉదయం ముందు పట్టణం నాకు మరలా వెళ్ళుండగా ఆయన ఆకలి ఈ రోజు మీకు ఈ విషయం అర్థం కాల ఈ పండు దేనికి సంబంధించింది అంజురపు చెట్టు అంజురపు పండు దేనికి సంబంధించింది ఆయన ఆకలికి దేనికి సంబంధించింది అప్పుడు త్రోవ పక్కనను ఉన్న ఒక అంజరపు చెట్టును చూచి బాగా అర్థం చేసుకోండి ఇవి కొన్ని సంవత్సరాల నుంచి మీరు వింటారు వాక్యం కానీ త్రోవ పక్కన అంజురపు చెట్టు అని ఎవరు చెప్పరు ఆ చెట్టు ఎక్కడుంది త్రోవ పక్కన కాబట్టి విత్తనాలు కొన్ని త్రోవ పక్కన పడినాయి అన్న విషయం మీకు ఉపమానం జ్ఞాపకం వస్తుంది ఎప్పటికైనా అది దేవుని ఆత్మ అటనే ఏ పుస్తకాలలో చదివరు మీరు ఎక్కడా వినరట్లా త్రోవ పక్కన ఎందుకుంది అంజురపు చెట్టు మీకు తెలుసు త్రోవ పక్కన విత్తనాలు పడితే ఏమైతాయి అవి మంచి నెలలో పడితే అవి మొల్చుకెత్తే దానికి మంచి ఫలం వస్తుంది కానీ త్రో పకర పడితే ఏమైతుంది ఏమి ఎత్తుకపోతాయి అది విధానం కాబట్టి త్రోవ పక్కన పడితే ఫలము రాదు అన్న విషయం బాగా అర్థం చేసుకోవాల నువ్వు పడాల్సింది అసలైన త్రోవ లేక అసలైన మార్గం త్రోవ అంటే మార్గం మన ప్రభు అసలైన మార్గం నేనే మార్గము సత్యము జీవం అన్నాడు మన ప్రభు ఆయన మార్గంలో ఉంటేనే నువ్వు ఫలిస్తావు నువ్వు త్రోవ పక్కన ఉంటే ఫలించవు అంటే ఆయన మార్గంలో నుంచి పోయి పక్కకి జరిగిపోతే నువ్వు ఫలించవన్న విషయము ఈ వాక్యం నీ జ్ఞాపకం ఇవన్నీ ఆత్మీయమైన చిహ్నాలు సింబాలిక్స్ మెటాఫార్స్ అంటారు ఇంగ్లీష్లో అన్ఫార్ దురదృష్టం ఏంటంటే క్రైస్తవ పుస్తకాలలో ఇవి కనిపించవు నీ నీకు పరిశుద్ధ అభిషేకం ఉంది కాబట్టి నువ్వు వీటిని చూడగలవు ఎందుకు దేవుని యొక్క ఆత్మ నడిపింపు నీకు ఉంది నాకు జ్ఞాపకం ఉంది మత స్వార్థ ఇరవై నాకు అసలు మతి ఏవి జ్ఞాపకం ఉండవు కానీ ఆ క్షణానికి ఇరవై అధ్యాయం అని ఎందుకు జ్ఞాపకం వస్తుంది అది ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మని నడిపి నా గొప్పతనం గానే కదా ఎందుకంటే మతి మరుపు ఉన్న నాకు ఎట్లా గురు జ్ఞాపకం కదా ఆ టైంలో ఏ టైంలో ఏమి మాట్లాడాల ఆయననే మాట్లాడిపిస్తాడు అన్న విధేయతకి మనం వస్తేనే అవి కాబట్టి ఇరవై అధ్యాయం అనగానే ఇరవై అంటే మూడు అంటే చివరి అవకాశం అని కూడా అర్థం కాబట్టి మనకు ఆత్మీయ దృష్టంతం చూస్తే త్రోవ పక్కన ఉన్న ఒక అంజురపు చెట్టు ఒక్కటే నా చెట్టు కాబట్టి ఒకటి అన్నప్పుడు ఒక తెగ ఒక సంతానం ఒక సంతతి ఒక గుంపు ఒక ఒక ప్రజ అనే విషయం మనం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి బాగా అర్థం చేసుకోండి అంజురపు చెట్టు గురించి ధ్యానిస్తున్నాడు ఎక్కడ మతేశ్వర తిరువట అధ్యయంలో పాత నిబంధన కాలం అంజురపు చెట్టుకు సంబంధించింది అంజురపు చెట్టు గురించి మనం అంజురపు పండు ఈ చెట్టు మీద పండు లేవు అంజురపు పండు దేనికి సంబంధించింది అంటే ఎవరికి మనం అటు అటుపోయిన వరం దేవుడు మాట్లాడతాడు ఈ రాత్రి నువ్వు చావబోతున్నావు అని అటుపైన వారా మాట్లాడున్నాం ఎవరి గురించి యా హిచికియా హిచికియాతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి నువ్వు చావబోతున్నావు నీ ఇంటిని చక్కపరుచుకో అంటే ఆయన ఏడ్చిండు దాని తర్వాత ఉదయం ఏషయ్య వచ్చి ఏం చేసిండు ఆయన కాలుకు పెద్ద పుండు ఉండే క్యాన్సర్ పుండు ఆ పుండు మీద ఏం చేసిండు అంజురపు పండ్ల ముద్ద అంజురపు పండ్ల ముద్దని ముద్ద చేసి ఆ పండు మీద పెట్టిండు పండు మీద పెడితే ఆయన స్వస్థత పొందిండు సరే నువ్వు అనొచ్చు అంజురపు పండుగల స్వస్థ అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను కూడా పెట్టుకుంటా అనేది కాదు సరే అంజురపు పండుగ ఏముందో ఆ న్యూట్రిటివ్ వాల్యూ మీరు ఇంటర్నెట్లో వెతుక్కోని నాకు తెలియదు అది అందులో ఏమి ఏమి మెగ్నీషియము కాల్షియము మినరల్స్ ఏమున్నాయో నాకు తెలియదు బహుశా ఉండొచ్చేమో అటువంటి అన్నీ ఉంటాయి కాబట్టి హీలింగ్ రావచ్చు అది అది సరే కానీ ఆత్మీయ సత్యం మటుకు మనం మర్చిపోదు ఎందుకంటే పాతవి గతించిన సమస్తం కృతమైన కాబట్టి అంజురపు పండు పెడితే మనకి స్వసత వచ్చింది కాబట్టి అంజురపు పండు స్వసతకి సాదృశ్యము లేక అంజురపు పండు అనే వాడు సాదృశ్యం మనము ఈ లోకానికి స్వసతం తీసుకొనిచ్చే వాళ్ళకి సాదృశ్యం లేక ఒక అంజురపు చెట్టు అంటే ఒక తెగవ ఈ లోకానికి స్వచ్చత తీసుకొని రావాలా మనం ఈ లోకానికి స్వస్థత తీసుకొచ్చే వాళ్ళ లాగా ఉండాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఈ లోకం అంతా రోగగ్రస్తం అయింది లోకం అంత రోగంతో కూడింది కాబట్టి అంజురబ్బు చెట్టు స్వస్థతకి సాదృశ్యంగా ఉంది కానీ దురదృష్టం ఏంటంటే అది ఫలింపని చెట్టులాగా ఉంది అంటే దాని మీద పండులేదు మన ప్రముఖ ఆకలి ఎందుకంటే ఆయన ఆకలి తెలుసా ఈ లోకానికి స్వచ్చత తీసుకొచ్చే వాళ్ళు కావాలా ఆయన ఆకలి అది ఈ లోకానికి రక్షణని ప్రకటించే వాళ్ళు ఆయనకి కావాలా అది ఆయన ఆకలి ఈ లోకం మొత్తము చెడిపోతే దాన్ని తిరిగి రివర్స్ చేసే వాళ్ళు ఆయనకు ఆకలి పడిపోయిన గొడవలు కట్టేవాళ్ళు ఆయన ఆకలి మరమ్మత్తు చేసేవాళ్ళు ఆయన ఆకలి మొత్తం తారుమరైపోయి అపవిత్ర పడిపోయిన వాళ్ళని ఆయన సన్నిధికి తీసుకొని రావడము ఆయన ఆకలి అతిక్రమంలను దాచిపెట్టుకుంటే ఆయనకి ఆకలి తీరదు అతిక్రమం విడిచిపెడితే ఆకలి తీర్తది నీతి తయారు కావడం ఆయన ఆకలిని తీర్చడం ఈ విషయం మనం ఎప్పుడు అర్థం చేసుకోవాలి ఈ వాక్యం ద్వారా అంజురపు చెట్టు లేక ఫలించినప్పుడు అంజురపు చెట్టు అంటే దేవుని బిడ్డలకు సాదృశ్యం అది ఫలిస్తే నీతి మంతులకు సాదృశ్యం కాబట్టి పండు నీతి మంతులకు లేక పరిశుద్ధులకు సాదృశ్యం సరే నువ్వు పరిశుద్ధంగా ఉంటే ఏం జరిగిపోతుంది అందుకే అంజురపు దశ నుంచి అంజురపు చెట్టు దశ నుంచి ఈ వాక్యం జ్ఞాప్తం చేసింది చూడండి మొదటిసారి ఏడవ వర్షంలో వేసవి కాలపు పండ్లను ఏరుకొని తర్వాత అంటే అది అంజురపు చెట్టుకు సాదృశ్యం వేసవి కాలంలో వస్తే అంజురపు పండ్లు ఆ కాలం ఆ సీజన్ కి సంబంధించింది వేసవి కాలము తర్వాత ద్రాక్ష పండ్లు అంటే పాత కాలపు పండు తర్వాత కృత పండు ద్రాక్ష పండ్లు వచ్చే కృత వస్తాయి యశ యోహాను సువార్తలో మనం చూస్తాము నేను నిజమైన ద్రాక్షవళిని అని ప్రభు అన్నప్పుడు అబద్దమైన ద్రాక్షణి కూడా ఉంది అని ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు నీకు తెలవాలయ రోజు అబద్దమైన ద్రాక్షల్లి కూడా ఉంది లేకపోతే మన ప్రభుత్వం చెప్పాలా నేనే నిజమైన ద్రాక్షవాళిని అని తీగలు మీరు అంటే నేను నిజమైన వాణి కాబట్టి మీరు కూడా నిజమైన వాళ్ళు ఉండాలి అంటే సత్యాన్ని ప్రేమించే వాళ్ళు నేనే సత్యము నేను నిజమైన ద్రాక్షవాళిని మీరు అబద్దమైన ద్రాక్షవాళిని అనుసరించదు అని హెచ్చరించిన ముందుగానే దాన్ని రాసింది మనకి కాబట్టి ప్రాత వస్తే అంజురపు పండు కృత వస్తే ద్రాక్ష పండు అంటే అర్థం ఏంటంటే అంజురపు పండు అంటే జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ ప్రకారంగా హెచ్ జేమ్స్ స్ట్రాంగ్ నంబర్ ప్రకారంగా అంజురపు పండు అంటే హెచ్ ఎయిటీ త్రీ ఫార్టీ అంటే త్రీ అని చెప్పబడింది ఎయిటీ 84 ఎయిటీ ఫోర్ ప్రకారంగా అంజురపు పండు అంటే ఒక సీకి సాదృశ్యం ఎప్పుడన్నా మనం ధ్యానించినాం అట్లా నేను కూడా ధ్యానించలేదు చెప్తున్నా మీకు ఖచ్చితంగా కరెక్ట్ ఓపెన్ గా చెప్తున్నా నేను ఎప్పుడు ధ్యానించలే ఈ సాయంత్రం ఆ మూలకు గురించినప్పుడే నేను ధ్యానించినది జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ నాకు దొరకకపోయింటే ఈ రోజు కూడా నేను అర్థం తీసుకోకపోయేవాడిని సరే ఇవన్నీ రికార్డింగ్ చేసినా నేను తరిగి తిరిగి వింటుంటే నాకు ఇంకా ఆశ్చర్యకరంగా ఉంటుంది అవన్నీ వింటుంటే ఎక్కడ ఆశ్చర్యంగా ఉంటుంది వాక్యం ప్రవ్వా ఇంతగా నువ్వు దాచిపెట్టినావు మా గురించి ఆయన బిడ్డలు దీన్ని వెతుక్కొని ధ్యానించాలని ఆయన ఆసక్తి కానీ ఎవరు ధ్యానిస్తున్నాడు లోకంలో కాబట్టి మనం ధ్యానిస్తున్నాము అనేక మనం దాన్ని చూపించాలి ఈ రీతిగా ధ్యానించండి మీరు దేవుని వాక్యాన్ని ఇది తప్పు అని కూడా ఎవరు చెప్పలేరు కదా చెప్పడానికి కూడా వాళ్ళకి ధైర్యం ఉండదు కదా ఇది తప్పని చెప్తే ఏది కరెక్ట్ చెప్పలేరు కదా వాళ్ళు ఆ రీతి చూపించలేరు కాబట్టి ఎయిటీ ఎయిటీ త్రీ ప్రకారంగా అంజునకు పండు అంటే స్త్రీ లేక స్త్రీ స్వభావము అని అర్థం లేక దేవుని బిడ్డలు ఒక స్త్రీతో పోల్చబడినరు ఒక పెళ్లి కుమార్తెతో పోల్చబడినరు అన్న విషయం అయితే వేసవి కాలము కాసే పండ్లే అంజునపు పండ్లు అంటే ఒక స్త్రీగా మనము ఆయన కొరకు సమర్పించబడ్డ ఆయనకి ప్రదానం చేయబడ్డ వాళ్ళము అన్న విషయాన్ని జ్ఞాపకం దాని తర్వాత మనం చూస్తున్నాం కదా ద్రాక్ష పండ్లు ద్రాక్ష పండ్లు అంటే జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ ప్రకారంగా హెచ్ సిక్స్ జీరో డిక్షనరీ ప్రకారంగా సిక్స్ అంటే ఫలభరితమైన జీవితం అనర్థం ద్రాక్ష పండ్లకు అర్థం అది ఇంతకాలం మనం ఎప్పుడు ధనించలేట్లా ద్రాక్ష పండ్లు లేక ద్రాక్ష అంటే ఫలభరితమైన జీవితం అనర్థం బేర్ ఫ్రూట్స్ అని అర్థం కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోవాలా పాతని కాలకు స్త్రీ లేక నువ్వు మతపరమైన క్రైస్తవ జీవితంలో ఉన్న స్త్రీవి నువ్వు ఫలభరితమైన జీవితంలోకి రావాలా అని జ్ఞాపకం చేస్తున్నాడు దురదృష్టం ఏంటంటే నువ్వు స్త్రీలుగా లేవు ఫలం అసలేదు అని ఇక్కడ ఏడవ అధ్యాయము మొదటి వర్షంలో చెప్తున్నాడు దేవుడు నాకు ఆకలిస్తుంది కానీ ఎక్కడ కూడా నాకు ఒక అంజుర పండు దొరకలేదు ఒక ద్రాక్ష పండు అసలేదు కదా అదే చూస్తామన్నా మత్తస్వార్త ఇరవై అధ్యాయంలో ఆయన ఉదయం లేచిండు బ్రేక్ఫాస్ట్ చేయలే ఎందుకంటే అయన సేవ జీవిత విధానం ఎప్పుడు గలలియా ప్రాంతంలో సేవ చేసి రాత్రి అంతా నది దాటి పడవలో తెల్లవారి ఎరుసలేంకి వచ్చేవాడు ఎరుసలేంకి రాకముందు బేతన్యాకు వచ్చేవాడు బేతన్యాలో మార్తా మరియాల ఇంట్లో దిగి వాళ్ళని సంభాషించి వాళ్ళ దగ్గర స్నానం చేసుకుని వాళ్ళ దగ్గర అన్నం తినేసి బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ నుంచి బేతనియా నుంచి బేత్ పైగకెళ్తాడు బేత్ పైగ తర్వాత ఎరుసలేంకెళ్లేవాడు ఆయన సేవ జీవిత విధానం అది కానీ మీరు బాగా చేసుకోండి చివరి ఆయన దాన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో ట్రయమ్ఫెంట్ ఎంట్రీ అంటారు నాకు తెలుగులో ఏమంటారో తెలియద్దాం చివరి మరణించక ముందు బేతొచ్చి బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడి నుంచి బేత్పగర్ శిష్యులను పంపిస్తాడు ఏమని పంపిస్తాడు ఆ గాడిద గాడిద పిల్ల ఉంది కట్టబడి వాటిని విడిపించుకొని తీసుకుని రండి ఇది ఎవరన్నా మిమ్మల్ని ఆటంకపరిస్తే వాళ్ళకి చెప్పండి ఇది ప్రభువు కావాలను అంటే వాళ్ళు ఆటంకపరచరు ఇవన్నీ ఆత్మీయమైన చిహ్నాలు కాబట్టి ఆ రీతి అయినా జరిగింది అప్పుడు ఆ గొర్రెడ్ ఆ గాడిద పిల్ల మీద గాడిద మీద అతను సవారీ చేసుకుంటూ ఎరుశలేం లోకి అడుగుపెట్టడం చూస్తాం దాని తర్వాత మళ్ళా వాపసు రాడు ఆయన సాధారణంగా వాపసు వెళ్ళిపోతాడైనా ఆదివారం పూట సువార్త ప్రకటించి దేవుని వాక్యం ప్రకటించి ఎరుశలంలో మళ్ళా తిరిగి వాపసు వెళ్ళిపోయి రాత్రి ఒకవేళ ఉంటే రాత్రి ఒలివ కొండకు పోయి ఆ కొండ పైన శిష్యులతో పాటు బస చేసి అక్కడ ప్రార్థన చేసి అక్కడ పండుకొని తిరిగి వెళ్లి మళ్ళా గదిలీలో సేవ చేసేవాడు అది అనిల ప్రాంతం ఆయన సేవ జీవితం కానీ అని తెలుసు ఇది నా చివరి టైం ఇంకా నేను మరణించాలా నేను ఈ లోకంలోకి వచ్చిన పని ముగించుకోవాలా అనే విధేతతోని ఆయన ఆ రోజు వాపస్ పోలేదు అక్కడనే ఉండిపోయిన రాత్రి అక్కడనే ఉండిపోయిండ్ అక్కడ ఉదయం ఆదివారం అంతా ప్రకటించండి వాక్యం తీవ్రమైన మీరు చూడండి యోహాన్ శువార్తలు ఉంటుంది తీవ్రమైన వాక్యాలు అక్కడ బోధించినట్లు రాయబడింది అంటే ఇంకా లాస్ట్ ఈ వారం నేను ఈ వారం తర్వాత నేను ఉండను కాబట్టి నేను చెప్పాల్సి అన్ని చెప్పేయాలన్న ఆసక్తితో అన్ని చెప్పేసిండు అక్కడ చెప్పేసినాక ఆదివారం ఆరంభించిండు సోమవారము ఉదయము ఆయన తిరిగి వాపస్ పోలే గలలియా సోమవారము తిరిగి బేతన్యకు పోలే వాపస్ సోమవారం ఉదయం ఆయన అక్కడిని తిరుగుతున్నాడు ఎందుకంటే నేను ఈ వారం చనిపోబోతున్నాను థర్స్ ఈవినింగ్ పట్టబడబోతున్నాను శుక్రవారం మార్నింగ్ నన్ను చంపబోతున్నారు అవన్నీ తెలిసా నెక్కి ఆయన ఎంతగానో విదన పడుతుంటా అది అన్నీ మనం అక్కడ చూస్తాం పర్ఫెక్ట్ టైమింగ్స్ ఉంది యోహాన్ సువార్తలో మీరు ఎప్పుడైనా జరించలేదు అవన్నీ టైమింగ్స్ ఆదివారం ఏం జరిగింది మంగళవారం ఏం సోమవారం ఏం జరిగింది మంగళవారం ఏం జరిగింది బుధవారం ఏం జరిగింది బుధవారం సాయంత్రం ఏం జరిగింది బుధవారం సాయంత్రం ఒక స్త్రీ అత్తరబుడ్డి తీసుకొచ్చి పగలగొట్టి తన కాళ్ళకు గుసింది ఇవన్నీ టైమింగ్స్ పర్ఫెక్ట్గా రాసినారు ఎవరు వాటిని వ్యతిరేకించలేరు అంత పర్ఫెక్ట్గా నెరవేరింది దాని తర్వాత థర్స్డే ఈవినింగ్ పట్టబడింది బుధవారం తర్వాత ఆయన ఇంక ఏం చేయలేదు సైలెంట్ ఎందుకంటే అయిపోయింది ఇంకా ఇది టైం పర్ఫెక్ట్ టైం ఇంకా నేను అప్పగించబడపోతున్నాను ఆయనకు తెలుసు అవన్నీ బయలుపరచబడ్డాయి ఆ టైంకి కాబట్టి ఇంకంత నిర్మానుషం ఆయన పట్టబడినప్పుడు ఏం జరిగింది అందరూ అలిసిపోయినారు పసకా పండగ రోజు అందరూ అలిసిపోయినారు శిష్యులకు చెప్పిన పసకా బంధు ఆరంభించాడనే కానీ ఆయన అన్నాడు ఆ రాజు విందులో పాలు నేను ఈ పస్కా విందులో పాలు రోజు ఎందుకో తెలుసా నా తండ్రి నా తండ్రి ఇంట్లో మనం అందరం కలుసుకున్నప్పుడు అప్పుడే నేను అందులో పాల్పొందుతున్నాడు అన్నాడా అట్లనే అన్నాడా అప్పుడే అన్నాడు కదా నాకు కరెక్ట్ వర్డింగ్స్ వస్తలేవు కానీ నేను ఇప్పుడు నేను పాల్పొందను ఎందుకు పాల్పొందను నేనే పసకా పశువుని ఒకటే నేను అందులో స్పెషల్గా పాల్పొందిన అవసరం లేదు మీరు పాల్పొందాల పసకా పశువులో దాని మాంసం తినడంలో మీరు పాల్పొందాల పసకా పశువుకి సాదృశ్యం ఆయన శరీర మాంసం ఆయన రక్త మాంసంలో మనం పాల్పొందాలి శరీరరక్తంలో పాల్పొందాలా అది విధానం కాబట్టి మీరు దాంట్లో పాల్గొందండి నేను పాల్పొంది ఎందుకంటే నా తండ్రింటికి వచ్చినప్పుడు మనం అందరం కలిసి తిరిగి పాల్పొతాం అన్నాడు అది విధానం కాబట్టి చివరిగా జరిగేది పసక పండగ అది అసలున్న పసక పండగ జరిగిపోయింది ఆయన సిలవు మరణం ఇచ్చడం వలన పసక పండగ నిర్వర్తించినేనా ఎన్నో సంవత్సరాల నుంచి మూడు వేల సంవత్సరాల నుంచి ఎదురు చూసిన పండగ అది ముగించింది ఆ రోజుకి ధాన్యుల గ్రంథంలోని కొన్ని వ్యాఖ్యలు మనం జన్సిస్తాం ఏ రీతిగా అది అవన్నీ చాలా పర్ఫెక్ట్ టైమింగ్స్తో పాటు ఉంది టైమింగ్స్ మనం చూస్తాం ఒకరోజు దీర్ఘంగా ఆయన మరణించిన కాలం వదులుకొని ఈ రోజుకి ఎంత టైం అయింది అవన్నీ ఆ ప్రవసాలు ఎట్లా నెరవేరుతున్నాయి అవన్నీ మనం చూస్తాం ఒకరోజు ఒకరోజు అది దేవుని నేర్పంతే ఏర్పాటు అంతే మనం అలా విరవీగడీ లేనలేదు ప్రభు మనకు చూపిస్తాడు ఖచ్చితంగా చూపిస్తాడు ఏ రీతిగా చూపిస్తాడు ఈ బిల్డింగ్ లేకుంటేంత ఉంటే ఎంత మనం ఇక్కడ కాకుంటే ఇంకెక్కడ ఉంటే ఆయన చూపించాలనుకుంటే ఖచ్చితంగా చూపిస్తాడు లేకపోతే మీకు అది ఖచ్చితంగా బయలుపరుస్తాడు దేవుడు ఏదో విధంగా బయలుపరుస్తాడు ఎందుకంటే ఆయన బిడ్డలకి ఆయన బయపరచాలనేసి ఎంత ఆసక్తి పడుతుంది మనం ఆమోసిన చూడలేదా ప్రభుత్వ తాను సంకల్పించిన వాటిని తన దాసులైన ప్రవర్తనకు బలపరచకుండా ఏది చెయ్యడు కాబట్టి ఆయన ఖచ్చితంగా మీకు అవన్నీ బయలుపరచాలా మన కాలానికి ముగించాలా కాబట్టి చూడండి ఇక్కడ మనం ఇరవై పద్దెనిమిదో వర్షాన్ని మనం ఏం చూస్తామంటే ఆయన శిక్షించండు ఏమని చెప్పించండు దాని అందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయక ఉక అని చెప్పాను చాలా కష్టం ప్రకటించడం ఆయన ఇస్సల్పల్ శారీరకంగా ఉన్న ఇస్సల్పల్ పర్ణగోత్రికులు ఆయనని స్వీకరిస్తారు దేవుని వాక్యాన్ని స్వీకరిస్తారు ఆయన కొరకు జీవిస్తారు అని ఆయన ఎంతగానో ఆసక్తి పడిగాని వాళ్ళలో ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు ఇప్పుడు మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారు గ్రంథం ఏడవ అధ్యాయం ఏంటంటే తినడానికి ఏ పండు లేదంటే ఇది దీన్ని ఇంగ్లీష్లు ఏమంటారు అంటే తెలుగులో ఏమంటారు తెలుసు ఇంగ్లీష్లు ఏమంటారు తెలుసు లేదా వాడుక భాషల్లో కొన్ని ఉంటాయి కొన్ని వాటిని ఏమంటారు మీరు చెప్పాలా ఉదాహరణకి అంత బూడిదల పోసిన పన్నీరు దాన్ని ఏమంటారు సామెత అంటామా మన ప్రయాసం అంత బూడుదల అంత వ్యర్థమైనది అర్థం ఆ బూడదల పోసిన దాన్ని ఏమంటారు ఆ పదాన్ని ఆ ఆ విధానాన్ని ఇంగ్లీష్లో ఈడిఎమ్స్ అంటారు ఫ్రేజెస్ అంటారు వాటిని దాని అర్థం అది అన్నట్టు అంటే తినడానికి ఒక్క పండుగ కూడా లేదంటే ఒక్క నీతి మంత్రుడు కూడా లేడు అనే దానికి అర్థం అది సరే మీరనుకో తినడానికి పండుగ లేదంటే సేవకులు ఇట్లా ప్రకటిస్తారు మొత్తం కరువు దేశంలో శారీరకంగా కరువు అనుకుంటారు కానీ అది ఆత్మీయమైన కరువు ఆత్మీయ శారీరకమైన కరువు అంటే నిజంగా ఆహారం దొరకకపోవడం ఆత్మీయమైన కరువు ఏంటంటే నీతి మంత్రుడు కూడా ఉండకపోవడం మూడు చూస్తాం చరిత్రలో అబ్రాము సదమ గొమ్మర కాలంలో సుధమ గుమర పట్టణ శిక్షించబోతున్నాను నామరూపాలు లేకుండా వాళ్ళు నిర్మూలించబోతున్నాను దేవుడు అన్నప్పుడు అబ్రైనా ఉన్నాడు ఓ యాభై మంది నీతి మంత్రులు ఉంటే విడిచిపెట్టావా పద్దెనిమిది కదా ఆది కాండం పద్దెనిమిదిలో ఉంటది అది ఒక యాభై మందిలో ఐదు మంది వరకు ఉంటే కాపాడతావా అని ఆయన ప్రాధాయపడతా ఉంటాడు కాపాడతా కాపాడుతా కానీ చివరికి ఒకడు కూడా లేడన్న విషయం జ్ఞాపకం చేస్తుందంటే సుధమ స్థితి ఆ రీతి చివరికి వచ్చే అది నశించిపోయే టాప్ కి ఒక్క నీతి కూడా లేకుండే సుధమ గుమరాలో మన కాలం కష్టపడికి రవ్వే అంటున్నాడు సుధమ గోమర కాపురస్తులంట మన మీద నేరం మోపుతారంట అనడా అంటే ఇంకా భయంకరంగా దిగజారిన కాలం అన్నట్టు ఇది మనం జీవిస్తున్న కాలం వాళ్ళు మన మీద నేరం మోపుతారు చేసిన పాపానికి మమ్మల్ని కాల్ నువ్వు మాకంటే అద్మానంగా వీళ్ళు జీవిస్తున్నారు వీళ్ళని ఇంకేం కాల్స్తావు ఇంక అంతకంటే ఏం శిక్షిస్తావు కదా కాబట్టి మళ్ళీ దేవుడు ఏరీతిగా దానికి స్పందించాలా వాళ్ళు నేరం మోపుతుంటే దేవుడు ఏదైతే స్పందించాలా ఇంకా కఠినమైన శిక్ష ఉంటుందా లేదా అంతకంటే కఠినమైన శిక్ష ఉంటుందా లేదా ఎందుకంటే సుధమ గోమర కాపరస్తుల పాపము పాయి కంటుంది అది దేవుని పరలోకం వరకు పోతుంది అంత భయంకరమైన పాపం వాళ్ళకంటే కఠినంగా వీళ్ళు జీవిస్తారు ఈ కాలం మళ్ళీ వీళ్ళని ఎట్లా శిక్షిస్తాడు అందుకే పేద రాసిన మొదటి పత్రికలో మనం ఎన్నిసార్లు చూసినాం తీర్పు దేవుని ఇంటి దారంభ మాకు కాలము సమీపించింది అది ఇప్పుడే వచ్చి ఉన్నది ప్రపంచమంతా చర్చలు ఫీలింగ్స్ అవుతున్నాయి అవి మీరు చూస్తున్నారు కొన్ని చర్చలలో అయితే మొత్తం మాయమైపోతున్నారు మనుషులు నెక్స్ట్ సండే మనుషులు ఉంటలేరంట అంటే సంహరించబడుతున్నారు సీక్రెట్ గా మొత్తం జరుగుతుంది ప్రపంచం అంతా జరుగుతుంది మనం ధీమాగా ఇండియాలోకి వచ్చాను కంఫర్టబుల్ ఎందుకంటే డెమోక్రసిక్ దేవుడు మనకి ఇచ్చిన కృప అంతే కానీ బయట ఇట్లా కూర్చలేరు ఇట్లా ఆరాధించలేకపోతున్నారు ప్రపంచమంత యశా గ్రంథంలో కూడా మనం ఈ వాక్యం చేస్తాం కానీ సరే ఇప్పుడు మనంతా దీర్ఘంగా ఓపిక లేదు టైము అంటే జేమ్స్ స్ట్రాంగ్ నంబర్ 5467 ఫోర్ సిక్స్ సెవెన్ సుధమా ఫైవ్ ఫోర్ జేమ్ జేమ్ షాంగ్ నంబర్ హెచ్ ప్రకారంగా సుధమా అంటే దహింపబడినది గొమర అంటే హెచ్ సిక్స్ జీరో కుప్పగా కూర్చబడినది కాబట్టి ఆత్మీయ దృష్టిని అర్థం చేసుకుంటే దహించబడినది చివరికి కుప్పగా కూర్చబడినదే బూడిదేమైతుంది మొత్తం కాల్చబడ్డాక గొప్పగా కూర్చబడుతుంది అది ఆత్మీయమైన చిహ్నం కాబట్టి యుగ సమాప్తిలో మత జీవితం ఈ రీతిగా ఉండబోతుంది విరవీగే జీవితము అహంతో జీవించే విధానం ఇవన్నీ ధీమాగా నాకేం కాదులే నేను అమాంతంగా ఎత్తబడతానులే ధీమా అసలు లేని వాటిని నమ్ముకున్న అబద్ధికులు కదా వాళ్ళ అవిశ్వాసం విశ్వాసం ఎట్లుంటుంది లేని వాక్యాన్ని నమ్మితే విశ్వాసం వస్తుందా వినటం వల్ల విశ్వాసం వస్తుంది కరెక్టే ఏం వింటే సత్యంని వింటే విశ్వాసం వస్తుంది అసత్యాన్ని వింటే విశ్వాసం ఎట్లొస్తుంది కాబట్టి అవిశ్వాసులు ఎవరు అవిశ్వాసాలతో పొత్తు మనకు ఎందుకు ఉండద్దు వేరే మీకు మీకు సహవాసం ఎట్లా మీరు బయటకు వచ్చి ఇక్కడ కూర్చుని మంగళవారం పూట ధ్యానిస్తే మీకు సహవాసమేంది బైబిల్లో ఉంది సహవాసము విశ్వాసాల మధ్యలోనే విశ్వాసాలతోనే అవిశ్వాసులతో కాదు నువ్వు అబద్దాన్ని నమ్మినప్పుడు నువ్వు అవిశ్వాసవే కదా అబద్దాన్ని ఆశ్రయించినప్పుడు నువ్వు అవిశ్వాసవే కదా నీతో నాకెందుకు పొత్తు సత్యాన్ని ప్రేమించిన వాడితో నేను పొత్తు పెట్టుకుంటాను ఎందుకంటే విశ్వాసులకు విశ్వాసాలతోనే పొత్తు అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి అవిశ్వాసాలతో పొత్తు నాకు అవసరం లేదు ఎందుకంటే అవిశ్వాసాలతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళతో పాటు నేను కూడా గాయమైపోతాను నశించిపోతారు వాళ్ళ అబద్ధాలతో వాళ్ళు నిబంధన చేసుకుంటున్నారు నేను నిబంధన చేసుకోను నేను సత్యంతో నిబంధన చేసుకున్నాను నా ప్రభుత్వం నిబంధన చేసుకుంటున్నా నా జీవితకాలం ఆయననే స్థుతిస్తా స్మరిస్తా ఆయననే ప్రకటిస్తా కాబట్టి నేను పరిస్థితుల్లో వాళ్ళతో నేను పొత్తు పెట్టుకోలేను మళ్ళీ సహవాసం ఎట్లా అంటే సహవాసము శారీరకమైంది కాదు ఆత్మీయమైంది అది సత్యంతో కూడింది అబద్దంతో కూడింది కాదు దాని తర్వాత మళ్ళీ శారీరకమైంది మళ్ళీ బెనిఫిట్స్ ఎట్లా మీ పిల్లలకి పెళ్లి ఎట్లా నువ్వు చచ్చిపోతే నీకు శవం ఎట్లా నీ సమాధి ఎట్లా శారీరకంగా భయపెట్టేది ఇది భయంతో జీవించే జీవితం భయపెట్టే జీవితం కాబట్టి యుగ సమాప్తికి వచ్చినప్పటికీ అధ్యాయంలో మీకు అంటున్నాడు తిందం అంటే ఒక్క పండు కూడా లేదు అంటే ఒక్క పండుగ ఫలమని లేదు అంటే ఒక్క కూడా నీతిమంతుడు లేడు అనేది అది దాన్ని ఏమంటారు మీరేవో చెప్పాలి నాకు సామెత లేక ఉపమానం అంటారా దాన్ని ఏమంటారు మీరే చెప్పాలా దాన్ని ఫ్రేజర్స్ అంటారు ఇంగ్లీష్లో అయితే ఈడీఎం సెంటర్ లేకుంటే ఫ్రేజస్ అంటారు తినడానికి ఒక్క పండు నీతి మంత్రుడు ఒక్కలేడని రోగుల రాష్ట్ర పథకాలు చూస్తూ మనం నీతి మంత్రుడు ఒక్కడు కూడా లేడు పదో అధ్యయనంలో ఎందుకు లేడు ఏ లేదు అందరు పాప చేసిన వాళ్ళు కాబట్టి నీతి మంత్రులు కాబట్టి నువ్వు నీతి మంత్రునిగా మార్చబడ్డానికి నువ్వు అవినీతిలో పడిపోయినప్పుడు ఫలించు అంటే అంజురపు చెట్టు ఫలించకపోతే నువ్వు స్త్రీలాగా లేవని అర్థం అంటే గొడ్రాలవి అని గలతులు రాష్ట్రపతిగా తీసుకుపోతుంది అంజురూప చెట్టు ఎందుకు ఫలించలే అది గొడ్రాలగా తయారైంది ఎందుకు ప్రభుని స్వీకరించలే నువ్వు ప్రభుని స్వీకరిస్తే ప్రభుని నా తండ్రి ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అంటే నా తండ్రి చిత్తా నెరవేర్చే అన్నారు కాబట్టి ఆయన తల్లిలాగా నువ్వు ఉండాలా ఆయన సహోదరు లాగా ఉండాలా కాబట్టి నువ్వు ఫలించలేని గొడ్రాల లాగా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అంజురూప మీద ఎందుకు ఫండు లేదంటే నీకెంత చెప్పినా నువ్వు ఫలించలేదు నువ్వు స్త్రీ లేవు నువ్వు కఠిన హృదయంగా ఉన్నావు కాబట్టి నువ్వు ఫలించలేవు ఇక ఎన్నటికీ నువ్వు ఫలించవు అని చెప్పించింది కాబట్టి ఇస్ పనులు రక్షణ పొందడం అసాధ్యం నాకు కష్టమే అది బాధ చెప్పడం ఎందుకంటే ఎవరూ నశించడం నాకు ఇష్టం లేదు కానీ వాళ్ళు ఫలించలేరు ఎందుకంటే వాళ్ళు తృణీకరించారు ప్రభుని ప్రపంచ దేశమంతటా తృునీకరించారు వాళ్ళు ప్రభుని కానీ గొప్పగా ఏముంది స్పెషల్గా క్రైస్తవ జీవితంలో వాళ్ళు స్వీకరిస్తారు ద్రాక్ష ఫలు ఫలభరితమైనవి అవి కూడా ఫలిస్తలేవు కారు ద్రాక్షల్లాగా కాస్తున్నాయి ఈరోజు ఎందుకు అరీతిగా తయారైంది క్రైస్తవ జీవితం వాలు ఒమిరి విధానాలను ఆహాబు కుటుంబీకుల విధానాలను వాళ్ళు పాటిస్తున్నారు మనకు వాటితో ఏ సంబంధం సహవాసం అవసరమే లేదు మనం మటుకు అక్కడ ఉంది ఒక వాక్యం చూడండి నా ప్రాణము నాకు ఇష్టమైన ఒక క్రొత్త అంజరూపు పండున లేకపోయాను ఎంత వెతికను ఆయనకు అది దొరకలేదు కదా భక్తుడు దేశంలో లేకపోయాను భక్తుడు దేశంలో లేకపోయాను ఒక్కడూరు లేదంటే ఫలం పండు అంటే దేవుని భక్తులకి సాదృశ్యం పండ్లంటే అంటే దేవుని బిడ్డలకు సాదృశ్యం ఫలించే వాళ్ళకి ఒక్కడు లేకపోయాను ఏలి అంటున్నాడు ప్రవ్వా ఒక్కడు కూడా లేడు అంటే పిచ్చాడు అట్లా అనుకుంటావా నా కొడుకు నేను ఇంకా ఏడు వేల మందిని దాచిపెట్టుకుని అంటున్నాడు కాబట్టి మనలాగా దేవుడు ఏర్పరచుకుండు ప్రపంచమంతటా కానీ ఈ వాక్యం చెప్తుంది యుగ సమాప్తిలో ఒక్కడు కానీ మీరుంటారా లేదా మీరు తీర్మానించుకోలేదు మీరు ఆ రీతికి లేదు ప్రవ్వా నేను నీ కొరకు జీవిస్తాను ప్రవ్వా అని ఎవరన్నారు ఏ హెచ్కెళ్ళన్నారా లేదా ఎవ్వలేడు ఎవడు పోయటో లేడు నేను పోతా అనడం లేదా ఎసే అనడా ఎసేయలాగా మనం తీర్మానించుకో ఎసేనే కదా నేను పోతాను ప్రాబ్ అనడలేదా మళ్ళీ నన్ను పంపించి నేను పోతున్నాడు కదా కాబట్టి భక్తుడు ఒక్కడు భక్తుడు దేశంలో ఒక్కలేడు దేశం అంటే మళ్ళీ మీరు బాగా అదే సంఘం సాదృశ్యం విషయం అది వాటికి సంబంధించిన ఆత్మీయ విషయాలు నేను మీకు ఎన్నిసార్లో చూపించిన దేశము దేనికి సాదృశ్యం అని జనులలో ఒక్కడును లేడు అంటే యథార్థత అంటే మీరు బాగా యథార్థత అంటే సత్యాన్ని ప్రేమించేవాడు యథార్థత అంటే ఏందో అని అనుకోదు యార్థం అంటే దేవుని కొరకు ఇష్టంగా జీవించడం అని యథార్థుడు యథార్థ అంటే వాణిలో అబద్దం లేదనర్థం అంటే కపటం లేని వాడిని యథార్థపరుడు అంటారు కాబట్టి నీలో అబద్ధాలు కపటము ఇట్లాంటివి ఉండొద్దు కపటము కపటం అంటే బయటకు ఒకటి లోపలికొకటి అటువంటి గుణగణలు మనకు ఉండొద్దు అని చెప్తుంది ఈ విషయం కాబట్టి దేశంలో భక్తులు లేడు జనులలో అంటే దేవుని బిడలలో జనులు అంటే దేవుని బిడలు దేవుని బిడలలో యథార్థవంతుడు ఒక్కడు లేడు అందరూ ప్రాణహాని చేయటై పొంచి ఉన్నవారే ప్రతి మనుషుడు కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును రెండు చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు అధిపతులు బహుమానము కోరుదురు న్యాధిపతులు లంచము పుచ్చుకొందురు గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేదురు అలాగున్న వారు ఏక పట్టణముగా నుండి దాన్ని ముగింతురు అందరూ ఒకటే రీతి తయారెత్తారంట దేవునికి విరోధంగా ఐక్యత కలిగిన వారు అప్పోస్ల బోధ అంటే దేవుని కొరకు ఐక్యత కలిగిన వారు దేవుని వాక్యంలో ఐక్యత కలిగిన వారు వీళ్ళు రివర్స్ వీళ్ళు దానికి ఆపోజిట్ గా ఉన్నారు మోసంలో ఐక్యత ద్వేషంలో ఐక్యత దోచుకోవడంలో ఐక్యత మోసము కోరిన కోరికను తెలియజేదురు అలాగున్న వారు ఏకం పట్టణము నుండి దాన్ని ముగింతురు వారిలో మంచి వారు ముళ్ల వంటి వారు తెలుసుకోండి మంచి కనిపించే వాళ్ళు ఎట్లున్నారంట ముళ్ల చెట్లు అంటే మీకు తెలుసు తేళ్లకు సాదృశ్యం కదా వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటెను ముండ్లు ముండ్లుగా ఉంటే సర్పములకు సాదృశం నీ కాపర్లు దినము నీవు శిక్ష దినము నీ కాపర్ల దినము నీవు శిక్ష దినము వచున్నది కాబట్టి కాపర్లే మిమ్మల్ని శిక్షకి అప్పగిస్తారు యాజకులే మన ప్రభుని శిక్షకు అప్పగించరు యాజకులే స్టెఫన్ ని శిక్ష అప్పగించారు యాజకులే శిష్యులని శిక్షకు అప్పగించారు యాజకులే ప్రవక్తలను చంపించారు ఇవి నెరవేరే కాలం ఈ రోజుకి కూడా పాత నిబంధన కాలంలో నెరవేరున్నాయ్ కానీ ఒక్క వాక్య మీకు చూపించేసి ముగించుకుంటాను సరే కొంత కష్టమైన వాక్యాలు అక్కడ ఉన్నాయి వచ్చే వరం వాటిని చూస్తాము ఇప్పుడే జనులు కలరాపడుచున్నారు స్నేహితులందు నమ్మిక ఉంచవద్దు ముఖ్య స్నేహితుడిని నమ్ముకునవద్దు నీ కౌగిట్లో పండుకుని దాని నీ పెదవుల ద్వారమును కాపు కుమారుడు కుమారుని తండ్రిని నిర్లక్ష్యం పెట్టుచున్నాడు కుమారుడు తల్లి మీదకి కోడలు అతమీదికి లేచినది మతస్వార్థ పదార్థాలు ప్రభు చెప్పింది ఇవన్నీ ఎవని ఇంటి వారు వాణికే విరదు అగుదురు ప్రతి కుటుంబంలో ద్వేషము కుళ్ళు కుట్ర ఒకరి మీద ఒకరు లేస్తాడు అయినను ఇది మనకు సంబంధించిన వాక్యం ఏడవ వచనం అయినను ఎహో కొరకు నేను ఎదురు చూచెదను మన ప్రార్థన అది ప్రవ్వా నేను నీ కొరకు ఎదురు చూస్తాను ఆయన ప్రతిరోజు ఉదయం నుంచి మొదలుకొని నేను నీ కొరకు ఎదురు చూస్తున్నాను ప్రవ్వా నీ రాకరి కొరకు ఎదురు చూస్తున్నాను ఏ అన్న ప్రార్థన మనకి చాలా అవసరం రక్షణ కర్తయ నా దేవుని కొరకు నేను కనిపెట్టి యుద్ధు ప్రెసెంటెన్స్ కనిపెట్టి నేను ఎప్పటికి కనిపెట్టి ఉంటాను నా రక్షణ కర్తయ నా ప్రభు కొరకు నేను కనిపెట్టుకున్నాను ఈ లోకం తారుమరైపోయినా కుటుంబాలు చిన్న భిన్నమైపోయినా అత్త మీదకి కోడలు కోడల మీదికి అత్త తల్లి మీదికి కుమార్తె కొడుకు మీ కొడుకు తండ్రి మీదకి కుటుంబాలు చిన్న భిన్నమైపోయినా స్నేహితులు విరోధులైపోయినా నీ భార్య నీకు విరోధి అయిపోయినా నేను పట్టుకుని ప్రభుని నమ్ముకుంటా మనము మొదటి ఒంటరి జీవితమే ఎప్పుడైతే మనము మతక్రైస్తవ జీవితం నుంచి బయటకు వచ్చినామో మనం మొదటి ఒంటరి జీవితమే మన కుటుంబం పట్ల మనం బాధ్యత కలిగిన వాళ్ళం మనం ప్రేమిస్తున్నాము మన ధర్మాన్ని మనం నిర్వర్తించుకోవాలా కానీ మనం ఎప్పుడునూ ఒంటరి లోకంలో మనం కేవలం మన ప్రభుత్వ పార్టీ నివసించే వాళ్ళం అందుకోరికే మనల్ని ఏర్పరచుకుంటూ పాత నిబంధన కాలం అంతా ప్రవక్తలందరూ ఒంటిరి వాళ్లే ఊరి చివరిన గుడిసెలలో ఉన్న వాడు ఏం తిన్నాడు ఏం గడించుకున్నాడు వాడిని తినలేదు ఎన్నిసార్లు పాస్తులున్నాడు ఎవడన్నా ఏసిపోతే అన్నం తినే జీవితాలు అంత తిరస్కరణమైన జీవితం యాజకులు రాజభవనాలలో గంభీరంగా విందులు రాజు దగ్గర ఘనంగా జీవించడం ప్రవక్తలు బలహీనులుగా దిక్కుమాలిన వారిగా సరిగా బట్టలు లేని వారిగా పూడి గుడిసెలో జీవించినారు కానీ ప్రభువు ఎప్పుడు ఆ ప్రవక్తతోనే మాట్లాడి యాజకునితో ఎప్పుడు మాట్లాడలే పాత నిబంధన కాలంలో ఆయన నిన్న నేను నిరంతరం ఏకరీతంగా ఉండే మనతో మాట్లాడుతున్నట్టే మనకు ఆ యోగ్యతనిచ్చిండు మనం ధృవీకరింపబడ్డం అందరు ధృనీకరిస్తారు మనల్ని కాని మన ప్రభు ఎన్ను నిన్ను ఎన్ను విడవను ఎడబాయనని మనకి వాగ్దానం చేసింది అటువంటి ప్రభుని మనం నమ్ముకున్నాం ప్రవ్వా ఈ లో మొత్తం తారుమారైపోతున్నా ఎకానమీ కొలాప్స్ అయిపోతున్నా తినడానికి తిండి లేకపోయినా నీతి మంత్రుడు ఎక్కడ లేడు ఎవ్వడలేడు ఏ స్థలంలో నీతి కనిపిస్తలేదు లోకంలో ఎక్కడ చూసినా లంచగొండీతనం ఎవరు చూసినా స్వార్థం వాడి కోరికలు చూపించుకుంటున్నారు వాడి హృదయంలో ఏముందో వాడు వ్యక్తపరుస్తున్నాడు నీకు ఇది కావాలంటే నాకు అది కావాలా నీ పేపర్ క్లియర్ చేయాలంటే నాకు ఇంత ఇవ్వాలా ఇదే జీవితం ప్రవ్వ మొత్తానికే కులిపోయింది ప్రభా ఈ వ్యవస్థ కానీ నేను నీ కొరికే కనిపెట్టుకుంటాను ప్రవ్వా నా రక్షణ కర్తవైనా నీ కొరకే నేను ఎదురు చూస్తున్నా మీరు త్వరగా వస్తారని వస్తే దీనికి విమోచన అందరూ మరణించే కాలంకు వస్తున్నాం గొప్ప జనం అంతా హతసాక్షులుగా అవుతున్నారు రక్తము దేశమంతటా ప్రవహిస్తుందని ఇర్మియా విలాపిస్తున్నాడు ప్రభావా అది దలిస్తే భయం భయం మమ్మల్ని వెంటాడుతుంది నేను కాని మీరు భయపడకుడి నమిక మాత్రం ఉంచడని మమ్మల్ని హెచ్చరిస్తున్నారు మనమందరం ఆయన కొరకు కనిపెట్టుకుందాం ఏమైనా గాని కుటుంబాలు ఏమైనా గానీ మన ప్రయాసం మనం పడదాం కుటుంబాలను కట్టుకోవడం కొరకు మందిరాలని సంఘాలం కట్టడానికి కొరకు మరమత్తు చేసే కాలం కూలిపోయిన గొడవలను కట్టే కాలం మనం వస్తున్నాం అన్ని కూలిపోబోతున్నాయి త్వరలో వారి జీవితాలను మనం కట్టాలా వాళ్ళని ఆదరించాలా వాళ్ళకు ఉపశమనం మనం కల్పించాలా అందుకొరకే మన మీద పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది యశ అరవై ఒకటో వాద్యాయుల ఆ రీతిగానే మాట్లాడండి ఆయన అభిషేకం అందుకొరకే మనకిచ్చిండి మనం ఈ లోకానికి స్వస్థతను కలిగించాలా ఈ లోకానికి విడుదల కల్పించాలా అటువంటి సేవలు నడిపించాలని మనం ప్రార్థన చేశాం పరిశుద్ధు మా దేవ మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వన్నా లేసయ ఇక ఎన్నటికీ ఫలించరని మీరు ఎంతగానో వేదనతో క్షపించినారు కానీ ద్రాక్ష పండుతో మాట్టుకు మీరు ద్రాక్ష గెళ్లతో పాటు మీరు మాట్లాడుతున్నారు మీరు నేను ద్రాక్ష వల్లిని మీరు తిరగలన్నారు నాయందు ఉండి మీరు ఫలించుడి అన్నారు నాయందు లేని వారు ఫలించలేరు నాకు వేరుగా ఉండి ఎవడూ ఫలించలేరు అని మీరు మమ్మల్ని హెచ్చరించినారు ప్రవ్వా నేను మేము ఎక్కడికి వెళ్ళాం ఎక్కడికి వెళ్ళలేం సమస్తం మీరైతే మేము ఇంకెక్కడికి వెళ్లగలం ప్రవ్వా మేం మీలో ఉండి ఫలించలాగనే మాకు సహాయపడండినైనా మా జీవితకాలం మేము మీ నుంచి తరలిపోకుండా ప్రవ్వా మిమ్మల్ని హత్తుకొని మీ వాక్యంలో మేము జీవించాలా మనుషుల పారంపార మేము పాటించకుండా ప్రవ్వా అనిల ఆచరాలను అభ్యసించకుండానైనా మిమ్మల్ని మేము ఆచరించలాగానే సహాయపడండి మీరే సబ్బాత్తు మీరే మాయక విసాది దినము మీరే సమస్తం ప్రవ్వా మేము మిమ్మల్ని ఆచరించే బిడ్డలుగా మమ్మల్ని తయారు ఈ లోకపు వ్యవస్థ తారుమారైపోయినా నీతి మంతుడు ఒక్కడలేకపోయినా దేశంలో భక్తుడు ఒక్కడలేకపోయినా యథార్థవంతుడి ఒక్కర్లేకపోయిన ప్రవ్వ నేను ప్రయత్నం చేస్తాను ప్రవ్వ మేమందరం ఆ రీతిగా తీర్మానించుకుంటున్నాం ఈరోజు అబ్రాము తన తరంలో నింద రహితులు ఉన్నాడు నోవా తన తరంలో నిందరతులు ఉన్నాడు ప్రవ్వా తరంలో నిందరహితులుగా మేము అటువంటి బిడెలగా మమ్మల్ని తయారు చేయండి ఈరోజు మేము రోషం కలిగి మీరు సేవ చేయాలి అనేకలకి ఈ యొక్క వాక్యాన్ని మేము ప్రకటించాలా ఓ ప్రవ్వా మీరు ఏరీతి నడిపిస్తే మేము ఆ రీతిగా నడుదాగా సేపడండి మా శరళాన్ని స్వస్థపరచండి మా చుట్టూ మీ యొక్క అగ్నిని కంచగెట్టండి దుష్టునికి మేము దొరకద్దు ప్రవ్వా మమ్మల్ని మీలో దాచిపెట్టుకోండి మీ చెంగున ముడివేసుకోండి ఆమోసు గ్రంథంలో మీరు ఎన్నిసార్లు మా తాన్ని మాట్లాడారు ఆ విషయాలు ఈ వచ్చిన ప్రతి బ్రదర్ సిస్టర్ను ఆచరించండి స్వస్థపరచండి వాళ్ళ అక్కల తీర్చండి కుటుంబాలను ఆదరించండి కుటుంబీకులను మీ సాక్షులు పెట్టుకోండి మీరాకర వర్షపరుచుకొని మీరే మహిం పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్